వరుణేంద్రుద్రమరు స్తున్వంటివైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయన సామ ధ్యానవస్థ తద్గతే మనస పశియగిన యశాంతం విదు సురా దేవాయ తస్మై నమ కృష్ణాయ వాసువాయ ందయ నందగోపకరాయ గోవిందాయ నమో నమ విస్మృతి పురాణా ఆలయం పాద శంకర లోక శలి మనకు దగ్గరగానే ఉన్నా మన చుట్టే తెలుగుతో ఉన్నా చేతిగొడ్డను ఓ అట్టముక్కను లేదా ఒక వ్యసనకరను ఆడిస్తే గానీ అది ఉన్నట్లుగా తెలియదు అందువల్ల ఇట్లంటాం ఇట్లంటే గాలి తెలుస్తుంది ఇప్పుడు గాలి లేదు అనుకుంటున్నాం ఇలా తెలుస్తుంది కాబట్టి వ్యసనకరను ఆడిస్తానే గాలి ఉంది అనేది మనకు అర్థం ఏదైనా ఈ ప్రపంచాన్ని అట్లాగే ఉంటుంది ఏది ఉన్నా అది మనకు తెలిసినప్పుడే అది ఉన్నట్లు అర్థమవుతూ ఉంటుంది తెలియనప్పుడు ఉన్న లేనట్లే ఉంటుంది వస్తువు మన కళ్ళ ముందే దోబుచులాడుతూ ఉండినా ప్రస్ఫుటంగా ఉండినా ప్రత్యక్షంగా ఉండినా చీకట్లో అది కనిపించదు అంటే చీకట్లో ఏ వస్తువైతే మనకు కనిపించకుండా ఉందో అది లేనిది కాదు ఉన్నదే కానీ ఉన్నట్లు తెలియంది కారణం చీకటి ఉంది కనుక కాబట్టి వెలుగు రావాలి వెలుగు రాగానే ఈ వస్తువు ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది పవిత్రమైనటువంటి గాలిలాగా గోవిందుడు మనతోనే ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు గాలి ప్రాణాన్ని అందిస్తూ ఉందో ప్రాణాన్ని అందించేటువంటి గాలి మనకు దగ్గరగానే ఉందో ఎప్పుడు దూరం కాకుండా ప్రాణనాథుడైనటువంటి గోవిందుడు కూడా మనకు దగ్గరగానే ఉండాడు దూరంగా మాత్రం లేడు కాకపోతే విసిరినప్పుడే గాలి ఉన్నట్లు తెలుస్తూ ఉంది జ్ఞానం విరబూసినప్పుడే గోవిందుడు ఉన్నట్టుగా తెలుస్తాడు అంటే గాలి ఉన్నా వెలుగు ఉన్నా తలుపులు మూసేశామనుకోండి బయట గాలి ఉంది బయట వెలుగు ఉంది కానీ తలుపులు కనుక మూస్తే గాలి రాదు వెలుగు ఉండదు కాబట్టి గాలిని వెలుగును తలుపులు నిరోధిస్తూ ఉన్నాయి గోవిందు గోవిందుడి యొక్క జ్ఞానాన్ని మన తలుపులు నిరాకరిస్తాయి నిరోధిస్తాయి అక్కడ తలుపులు ఇక్కడ తలపులు అంత ఇంకేం లేదు ఆ తర్వాత పరమేశ్వరుని బయటించుతాయి ప్రపంచాన్ని లోపల పెడతాయి మాయల్ని దగ్గరగా తీసుకుని వస్తాయి మహిమల్ని దూరం చేసేస్తాయి వీటినే ప్రియమైనవిగా మనం భావిస్తున్నాం ఈ ప్రపంచంలో అధితమ వీటినే ప్రేమలు అని మనం పిలుస్తాం ఇవే ప్రియములుగా ప్రేమలుగా మనకు కనిపిస్తా ఉంటాయి వినిపిస్తూ ఉంటాయి అనిపిస్తూ ఉంటాయి ఒక సత్యం మనందరికీ తెలుసు దేనికైతే ఆది ఉంటుందో దానికి అంతం ఉంటుంది అనేది మనకు తెలుసు ప్రేమకు కూడా ఆది ఉంటుంది ఒక దశలో ప్రేమ కదువుతుంది కనుక ప్రేమకు కూడా అంతం ఉంటుంది మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా నన్ను మీరు ప్రేమిస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారనే ప్రశ్న పడింది అనుకోండి ఏదో ఒక క్షణంలో నేను మీకు తెలిసాను నేను ఎక్కడైతే మీకు పరిచయం అయ్యానో ఆ క్షణం నుంచి నన్ను మీరు ప్రేమిస్తున్నారు అని అర్థం అంటే ప్రేమ ప్రారంభమైంది ఆరంభమైంది ప్రేమ ఆరంభమైంది గనక దానికి అంత్యం కూడా ఉంటుంది ఈ ప్రపంచంలో ప్రేమలన్నీ ఇలాగే ఉంటాయి ఎవరినైనా ప్రేమించండి తల్లిని కాని తండ్రిని కాని బిడ్డని కాని భార్యని కాని తమ్ముడిని కానీ అన్నను కానీ చెల్లెల్ని కాని అక్కని కాని తాతను కాని మనవన్న కాని మామిన గాని అల్లుని కాని మిత్రులు కాని బంధువులను కాని ఎవరిని ప్రేమించినా ఇంతకన్నా మరో విధంగా ఉండేందుకు అవకాశం లేదు వస్తువుల్ని కాని కనుక ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తాం ఏ కారణం చేతనైనా అతను మనకు దూరమైనా లేదా మరణించినా మనం దుఃఖిస్తాం కాబట్టి ఆ వ్యక్తిని ప్రేమించడం అనేది ఎప్పుడైతే జరిగిందో ఆ వస్తువులు ప్రేమించడం ఎప్పుడైతే జరిగిందో ఆ విషయాన్ని ప్రేమించడం ఎప్పుడైతే జరిగిందో పరిమితమైనటువంటి ఈ వస్తువులు వ్యక్తులు విషయాలు మన హృదయంలో ఒక సంచలనాన్ని కలిగిస్తాయి ఒక దశలో సంతాపాన్ని దించుతాయి కాబట్టి ప్రేమలన్నీ ఇట్లాగే ఉంటాయి అంటే ఈ ప్రపంచంలో ఏ ప్రేమైనా విషాదాంతమే దుఃఖాంతమే శోకాంతమే దీనికి రెండో ఆలోచన అవసరం లేదు అందరి అనుభవంలోకి ఇది అందరి అనుభవంలో ఉంటుంది ఇది లేకపోతే వస్తుంది అంతే ఇంకేళ ఎవరిని ప్రేమించినా ఈ ప్రపంచంలో చివరికి మిగిలేది కన్నీళ్లే అట్లాగని ప్రేమించకుండా ఉండగలవా అయితే ప్రేమను తుడిపేసుకోగలమా ప్రేమను పారేసుకోగలమా ప్రేమించకుండా బ్రతకగలమా ప్రేమించే మనసును ప్రేమించకుండా ఆపగలమా చాలా కష్టం ఎందుకో తెలుసా మనందరిలో ఉండేది ప్రేమే అసలు ఈ ప్రపంచమే ప్రతిదీ ప్రేమతో ముడిపడి ఉంది ఒక గ్రహం మరో గ్రహాన్ని ఆకర్షిస్తూ అట్రాక్షన్ దట్ అట్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ లవ్ అన్ని చోట్ల ప్రేమే ఒక రాయి పైన వేస్తే కిందకి పడుతుందంటే భూమి దాన్ని ఆకర్షిస్తుందంటే ప్రేమ ఎక్కడ ఆకర్షణ ఉంటే అక్కడ ప్రేమ ఉందని అర్థం కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడాను ప్రేమతో నిండిపోయింది మన హృదయంలో సహజంగా ఉంది స్వాభావికంగా ఉంది ప్రేమ కాబట్టి మన హృదయంలో సహజంగా స్వాభావికంగా పెళ్ళుబికేటువంటి ప్రేమని ఏదో కాగితాన్ని గనక నలిపి దూరంగా పడేసినట్టుగా హృదయంలో నుంచి తీసి దూరంగా పడేసేటువంటి అవకాశం ఉందా ఇది జరగనే జరగదు ప్రపంచంలో ఏది మనం ప్రేమించిన మన ప్రేమకు పాత్రమైనటువంటి ఆ వస్తువు వల్ల విషయం వల్ల వ్యక్తి వల్ల మనం సుఖపడలేకపోవచ్చు అది వేరే విషయం కానీ ప్రేమించకుండా ఉండడం వీలు కాదు సహజంగా ఉంది హృదయంలో ప్రేమ కనుక మనిషి ప్రేమిస్తూనే బ్రతకాలి ప్రేమకు దూరమై బ్రతకేంటి అవకాశం లేదు అసలు నేను బ్రతకాలి అని అనుకుంటున్నాడు చూసారా ఆ బ్రతకు మీద ప్రేమ ఉంటేనే లేకపోతే బ్రతకలేదు కనుక మనిషి ప్రేమిస్తూనే బ్రతకాలి కాకపోతే ఎవరిని ప్రేమించాలి దేనిని ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలి అనేది ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనకు మాత్రం క్షుణ్ణంగా తెలిసి ఉండాలి అప్పుడే ఆ ప్రేమకు పూర్ణత్వం ఉంటుంది కనుక మనముంది ప్రపంచం ఉంది ఈ ప్రపంచాన్ని మనం ప్రేమిస్తావా తప్పు లేదు ప్రేమించడం దోషం కాదు ప్రేమించడంలో తప్పు లేదు నేను ప్రపంచాన్ని ప్రేమిస్తాను స్వామీజీ చక్కగా ప్రేమించు ఎందుకని నీ దగ్గర ప్రేమ ఉంది నువ్వు ప్రపంచాన్ని ప్రేమిస్తానంటున్నావు ఆ కర్మ స్వేచ్ఛ నీకుంది దాన్ని ఆపడానికి నేనెవరు నీ ఇష్టం నువ్వు ప్రేమించుకో నువ్వు ప్రేమించద్దు అని నేను చెప్పను నీ ప్రేమ యొక్క పర్యవసానం ఏంటి ఒక మాట చెబుతా నువ్వు ఈ ప్రపంచాన్ని గనక ప్రేమించావా ఈ ప్రపంచం ఎప్పుడు మార్పు చెందుతూ ఉండేది గనక మటుమాయమయ్యేదే గనక ప్రతిదీ ఒకరోజు మాత్రం ఈ ప్రేమ నీ హృదయంలో శోకాన్ని దించుతుంది అనేది మాత్రం నేను చెప్పగలను అంతే కాబట్టి మనకు ఉండడానికి మన ప్రేమ హృదయంలో ఉంది ఇది రెండే మనకున్నాయి ఒకటి ప్రపంచం రెండోది పరమేశ్వరుడు ప్రపంచాన్ని ప్రేమిస్తావా ప్రేమించు పరమేశ్వరుడిని ప్రేమిస్తావా ప్రేమించు కానీ ప్రపంచాన్ని కనుక ప్రేమించావా ప్రపంచం అంటే మార్పు చెందేది కనుక ఇలా మార్పు చెందేటువంటి ప్రపంచం మటుమాయమయ్యేటువంటి ప్రపంచం మరణ సదృశంగా ఉండేటువంటి ప్రపంచం ఏ రోజైనా సరే మారణ హోమాన్ని సృష్టించకపోదు కానీ పరమేశ్వరుని కనుక ప్రేమించా మనకు ఆయన మారేవాడు కాడు ఆయన మోక్షరూపుడు కనుక మనకు సుఖాన్ని పంచుతాడు మన హృదయంలో ఆనందాన్ని దించుతాడు మన బ్రతుకుల శాంతిని ఉంచుతాడు అర్థమవుతుంది ఏం కావాలో తాత్కాలికంగా ఉండి బంగారు జింకల్లాగా మనల్ని రెచ్చగొట్టి జీవితాన్ని అన్యాయం చేసేటువంటి ప్రాపంచిక ప్రేమలా ప్రపంచానికి సంబంధించిన ప్రేమలా వ్యామోహాలా లేకపోతే నిరంతరం మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని తృప్తిని సుఖాన్ని శాంతిని మన హృదయంలో పదిలపరిచేటువంటి పరమేశ్వరుని యొక్క ప్రేమ ఈ ప్రేమ ఏ వైపుకు పోవాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి విలువ తెలియనటువంటి మనస్సు తెలివి లేనటువంటి మనస్సు ప్రపంచాన్ని శాశ్వతంగా భావిస్తుంది ఇది శాశ్వతం ప్రపంచం కాబట్టి ధనం శాశ్వతం పేరు ప్రఖ్యాతులు శాశ్వతం సంపదలు శాశ్వతం బాంధవ్యాలు శాశ్వతం ఇళ్ళు శాశ్వతం ఒళ్ళు శాశ్వతం ఇదంతా దానికి ఒక అవగాహన ఎందుకో తెలుసా తెలివి లేదు గనక వెలుగు లేదు గనక అదే వెలుగు చూచిన బుద్ధి పరమేశ్వరుని లక్ష్యంగా స్వీకరిస్తే నాకు కావలసింది భగవంతుడే ఈ ప్రపంచంలో నా ప్రేమ ఈ ప్రపంచం వైపుకి పోవచ్చు ఆ తర్వాత ప్రేమలు గనక ముడిపడ్డాయి అంటే అవి మమతలుగా మారుతాయి ఈ మమతలన్నీ ఒకరోజు పూలరేకుల్లాగా ఊడిపోతాయి అలా అవి ఊడిపోతూ ఉంటే నా బ్రతుకు పుష్పంలాగా వాడిపోతూనే ఉంటుంది దీనికి ఎక్కడ సార్థకత ఈ బ్రతుకు సుమాన్ని ఏ విధంగా నేను వినియోగించుకోవాలి ఇది వాడకుండా ఊడకుండా ఎట్లా నేను దీన్ని రక్షించుకోవాలి అనేది ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అంటే జ్ఞాపకం వస్తా చాలా కాలం తర్వాత ఇప్పుడు ప్రారంభ విజ్ఞాలో చెప్పేవాడిని బుద్ధ భగవానుడు ఉండేటువంటి రోజుల్లో ఒక తోటమాలి ఉండేవాడు అతడి పేరు సూదాస్ సూదాస్ అనేటువంటి ఒక తోటమాలి ఉండేవాడు అతను ఒక వనంలో ఉండి ఆ వనాన్ని పెంచుతూ అందులో ఒక చిన్న సరోవరం కూడా ఉండేది అది ఎవరిదో కాని తన అక్కడ తోటమాలిగా ఉండాడు చక్కగా దాని అంతా తోటని పెంచుతూ ఉండేవాడు ఒకసారి ఈ సరోవరంలో ఆ కాలంలో ఒక పద్మం విరబోసింది ఒక కమల ఆశ్చర్యపోయాడు ఎందుకని అంటే ఇంతకాలంగా నేను ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా తోటమాలిగా ఉన్నాను గార్డెనర్గా కానీ ఏ రోజు ఈ కాలంలో ఈ ఋతువులో పద్మం వికసించడం ఇప్పటివరకు నేను చూడలేదు పుష్పాన్ని పద్మం వికసించేటువంటి ఋతువు కాదు ఇది కానీ ఈ సరోవరంలో ఒక పద్మం వచ్చింది ఒకే ఒకటి అది కూడా ఒకటే ఒకటి పద్మపు ఇవి మన తామరాకులు అయితే ఉన్నాయి కానీ ఆకులు అన్ని చోట్ల ఉన్నాయి సరోవరం కానీ ఒకటే ఒక పుష్పం విరబోసింది అప్పుడు అనుకుంటాడు ఆలోచన ఏంటిది వింతగా ఉంది రావడానికి అవకాశం లేదే ఇది ఆ సమయం కాదే ఎందుకని ఇట్లా జరుగుతూ ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఏదైనా గాని ఇది ఎందుకు విరబోసింది అది వేరే విషయం కానీ ఇప్పుడు ఏం చేయాలి పుష్పాన్ని ఇది కోస్తాను నేను కోసిన తర్వాత ఏం చేయాలి పూర్వం ఏం చేసేవాడిని ఇవి తీసుకెళ్లి అమ్మేవాడిని కాబట్టి ఇంత పెద్ద పుష్పం విరబోసినప్పుడు ఈ పుష్పాన్ని తీసుకెళ్తే పూర్వపు రోజుల్లో నాకు ఒక ఐదు రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు ఒక రూపాయలు ఐదు రూపాయలు అట్లు ఇచ్చేవాడు కానీ ఇప్పుడు ఇది ఆ కాలంలో పుష్పించింది గనక ఈ కాలంలో అలభ్యమయ్యేటువంటి పుష్పం గనక దీన్ని తీసుకెళ్లిస్తే దీని రేటు పెరుగుతుందేమో అప్పుడు ఐదు రూపాయలు అయితే ఇప్పుడు మినిమం పది రూపాయలేము అందుకని దీన్ని తీసుకెళ్లి లో ఇస్తే ఏదో డబ్బు వస్తుంది ఏదో నేను నాకు కావాల్సిన కొనుక్కుంటాను పేదవాడు గనక అనే అభిప్రాయపడి దగ్గరకు వెళ్ళి ఆ పుష్పాన్ని కోసాడు కోసి దాన్ని తీసుకొని పోతా ఉండాడు ఎక్కడికి మార్కెట్కి మార్గమధ్యంలో ఒక వర్తకుడు ఎదురు అతను చూసి అబ్బాయి ఎవరు నువ్వని నేను ఇట్లా పలానా తోటమాలేండి ఆహా అట్లాగా ఇదేంటిది ఈ పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కాలంలో ఇది లభ్యం కావడానికి అవకాశం లేదు అలభ్యమే అవునండి అది నాకు కూడా తెలుసు మరి ఏంటి దీన్ని ఏమండి ముప్పై సంవత్సరాలుగా గార్డనర్గా ఉన్నాను ఎప్పుడు చూడలేదు మొట్టమొదటిసారి చూశాను నాకు ఆశ్చర్యంగా ఉంది అందుకని కోసి తీసుకొని వెళుతున్నా ఎక్కడికి తీసుకెళ్తున్నావు దీన్ని మార్కెట్కి తీసుకెళ్తున్నావు ఎందుకని దీన్ని అమ్ముదామని అమ్ముతావా ఎంతగా అమ్ముతావు ఆ వర్తకుడు ఇది పూర్వంలాగా గాదులేండి ఎప్పుడూ లభ్యమయ్యేది కాదు కదా ఈ సమయంలో లభ్యం కాదు కదా అలభ్యమైనటువంటి పుష్పం కదా కాబట్టి దీని రేటు వేడుగా ఉంటుంది ఆ రోజుల్లో ఏదో నేను ఐదు రూపాయలకి అట్లా ఇచ్చేవాడిని గాని అంటాడు చెప్తాడు అతను అన్నాడు పోనీ ఇప్పుడు ఎంత చెప్తావాయా అని ఇప్పుడు చాలా అవుతుంది ఎంతైనా పర్వాలేదు నేను నువ్వు చెప్పు ఎప్పుడైతే అతను ఆ ఎఫ్ఎస్ఎస్ చూశాడో ఓహో ఇతను ఎంతైనా కొనేటట్టుగా ఉండాడు పైగా వర్తకుడు డబ్బు ఏమండి మీరు కొనలేరులేండి నేను చాలా ఎక్కువ ధరకి అమ్మాలనుకుంటున్నా ఎంత కమ్మాలనుకుంటున్నావు వంద రూపాయలు కమ్మాలనుకుంటున్నావు వాడు ఆశ చూడండి రెండు రూపాయలు మూడు రూపాయలు దాన్ని వంద రూపాయలు ఆయన ఇమీడియట్గా ఆలోచన లేకుండా వంద కదా తీసుకో ఆ పుష్ప నాకు ఇచ్చే వీడికి ఆలోచన కదిలింది అతను కనుక కొద్దిగా సంశయించి వేరే విషయం ఎప్పుడైతే అతను ఆలోచన లేకుండా అనాలోచితంగా ఇచ్చేశాడో వీడు అడగని అతను అన్నాడు సరేనండి వంద రూపాయలు పెట్టి ఈ పువ్వు మీరు ఎందుకంటే సాయంత్రానికి ఇది వాడిపోద్ది అది వాడికి తెలుసు ఎందుకు నీ వంద రూపాయలు ఇచ్చుకుంటున్నాడు ఇలా కొని దీన్ని ఏం చేస్తాడు అని అభిప్రాయపడి ఏమండి ఈ వంద రూపాయలు ఇచ్చి కొంటున్నారు కదా దీన్ని ఏం చేస్తారు మీరు అని అడిగాడు ఆయన ధనం శాశ్వతమైంది కాదు మనిషి డబ్బును సంపాదిస్తాడు డబ్బు తీసుకొని ఈ ప్రపంచానికి రాలేదు కానీ డబ్బు తీసుకొని పోలేదు ధనం ఉన్న వాళ్ళకంతా జ్ఞానం ఉంటుందని చెప్పడానికి లేదు నాకు ధనం ఉంది కానీ నేను ఒక మహాత్ముడిని చూడ్డానికి పోతున్నా మన ఊరు పొలిమేరల్లోనే పలానా చోట ఒక తోటలో ఒక చెట్టు ఒక మహాత్ముడు కూర్చొని ఉన్నాడు అదిగో అందరు పోతున్నారు అర్జు ఆయన్ని చూడ్డానికి ఎవరండి ఆయన ఈ ప్రపంచంలో మనకు తెలిసి అంత ధనికుడు లేడు శుద్ధోదన మహారాజ్ కుమారుడు సిద్దార్థుడు బోధ వృక్షం కింద కూర్చొని పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి బుద్ధుడుగా మారినటువంటి వ్యక్తి ధనం లేక కాదు సౌందర్యం లేక కాదు భార్య లేక కాదు బిడ్డ లేక కాదు కాని ఇవన్నీ అశాశ్వతం అనుకుని వెళ్ళాడు అటువంటి మహానుభావుడు ఆయన ఏదో వెళుతూ వెళుతూ వెళుతూ ఈ మార్గ మధ్యలో ఇక్కడ చేస్తున్నాడని తెలిసింది అందరు వెళ్ళి దర్శించొస్తున్నారు ఆయన్ని దర్శించడానికి వెళుతూ ఉన్నా ఈ కాలంలో అలభ్యమయ్యేటువంటి ఈ పుష్పాన్ని అందులో పద్మ జ్ఞానానికి సంకేతం కనుక ఇటువంటిది తీసుకెళ్ళి ఆ మహానుభావునికి ఇస్తే బాగుంటుంది అని అని ఆయనకి ఇవ్వడానికి నేను అడుగుతున్నా వంద రూపాయలు అనేది పెద్ద విషయం కాదు ఆ మహాత్ముడి విషయాల కనుక నాకు ఇవ్వు అని వీడికి వచ్చే ఆలోచన కదిలింది చాలా మంది పోతా ఉండరు అట్లా ఇతను వంద రూపాయలు అంటున్నాడు ఇంకోటిగా మీద రెండు ఇంతే ఇది లైఫ్ ఆయన వీడు ఆలోచన చేసి అన్నాడు సారే ఏమరా నా మనసు మారిందండి మారేదాన్ని మనసు అంటాడు మనసేది మారేది మనం అంటుంటాం ఆయన మనసు మారినట్టుందని మారేదాన్ని మనసు అంటారు ఇది ఒక్కటే మనకు అర్థం కావాలి ఇది మారని సత్యం వీడు మనసు మారిపోయిందని నేను ఇవ్వనన్నాడు అతను అనుకున్నాడు వీడే తిక్కలోడు ఉన్నాడు ఆయన అనుకోని దారిని అతను వెళ్ళాడు వీడు పోతూ ఉంటే ఒక జమీందారు పోతున్నాడు ఆయన పాపం ఒక సారట్లో పోతూ ఆయన ఆగి ఏ ఇదేంటి అదే ప్రశ్న మళ్ళీ ఇది ఎక్కడ ఇప్పుడు అవలభ్యమైంది ఇది ఎట్లా మీకు దొరికిందని అయ్యా మా సరోవరంలోకే పుష్పం పుష్పించింది అట్లాగా నాకు ఇస్తావని ఆయన వంద రూపాయలు అడిగితేనే పలానా శెట్టి గారు నేను ఇవ్వలేదు వీడు రెఫరెన్స్ ఆయన పోనీ వెయ్యి రూపాయలు తీసుకొని అబ్బో అబ్బో ఈ షేర్ మార్కెట్ ఇది ఇది ఎక్కడ షేర్ మార్కెట్ ఇది హండ్రెడ్ రూపీస్ అక్కడికే నాకు ఉబితబిబులైపోయాను నేను ఇది థౌజండ్కి పోయిందే బీఎస్సీ సెన్సెక్సా అబ్బో ఇది ఇది ఇది కూడా కాదులే ఇంకా కాస్త దూరం పోవాలనుకున్నాడు అప్పుడు అన్నాడు సారీ సార్ నేను ఇవ్వదలుచుకోలేదండి ఆ అనుభవం ముందు అడిగాడు మీరు ఎక్కడికి ఇదే ఆన్సర్ బుద్ధుని చూడ్డానికి పోతున్నా ఆయనకిస్తానని ఇంకా వీడి గట్టిపడిపోయింది ఓహో ఎవరైతే అతను చూడడానికి పోతున్నారో అతని ఈ పుష్పాన్ని ఎంతకైనా సరే డబ్బు పెట్టి కొనడానికి సిద్ధపడి ఉన్నారు కనుక ఒకటి వంద రూపాయలకు వచ్చాడు ఒకటి వెయ్యి రూపాయలకు వచ్చాడు ఏమైంది ఇంకో దూరం నడిచిపోతాం మన జీవితం మీద మారిపోయేటట్టుగా ఉంది ఈ రోజుల్లో అని అనుకోని ఇంకా కాస్త దూరం పోయేటప్పటికి వచ్చిన రథం వస్తా ఆ రథంలో రాజుగారు పోతున్నారు ముందు మంత్రికి వచ్చారు మంత్రి కాస్తాపమను రథాన్ని ఏ అబ్బాయి ఏంటి రా ఎక్కడికి రా మీకు ఇదే క్వశ్చన్ సార్ నాకు కూడా ఇట్లా అయిందండి ప్రభో క్షమించ అయితే ఏంటి ఏం చేస్తావని ఆయన వంద రూపాయలకి అడిగాడండి ఫలానా మీకు తెలుసు ఆయన ఇవ్వలేదు తర్వాత ఫలానా జమీందారు గారు వెయ్యి రూపాయలకి అడిగాడండి ఆయనకి ఇవ్వలేదు అట్లాగా పోనీ నాకు ఇచ్చేసి పదివేల రూపాయలు తీసుకోబో ఖానానికి వెళ్ళి ఆ రోజుల్లో పదివేలు బిల్ గేట్స్ అయిపోతాడు వీడు పదివేలు అంటే ఆ రోజుల్లో చిన్న విషయం బుద్ధుడు రోజుల్లో నాలుగు వేల సంవత్సరాల క్రితం విషయం ఓహో వీడన్నాడు మహాప్రభు క్షమించండి ఈ పువ్వు పదివేల రూపాయలు కొని మీరు ఏం చేస్తారండి మహా త్యాగి బుద్ధ భగవాను దొడ్డానికి అందుకని అది ఆయనకిస్తాను నువ్వు తీసుకోపో నా ఖజానాల్లో వీడన్నాడు క్షమించండి మహాప్రభు నేను ఇవ్వలేను ఆయనకి లేట్ అయిపోతుంది మంత్రి వీడేదో పిచ్చివాడుకున్నాడు పద అక్కమాన్ వెళ్ళిపోయారు వీడు ఎత్తుగా ఇంకేమనుకుంటాడంటే ఎక్కడైతే బుద్ధుడు ఉన్నాడో అక్కడికే పోతే ఇప్పటి వరకు పదివేల వచ్చింది ఏదైనా అదృష్టం లక్ష కూడా అవుతాదేమో ఆయన అనుకుని అక్కడికి వెళ్ళాడు తీర అక్కడికి వెళ్ళిన తర్వాత జనం అంతా మధ్యలో బుద్ధుడు అట్లా కూర్చొని ఉండాడు చెట్టు దగ్గర జనం ఎవ్వరు మాట్లాడడం లేదు చెట్టులో ఆకులు కదలడం లేదు కింద మనుషులు కదలడం లేదు అంత ప్రశాంతమైన వాతావరణం బుద్ధుణ్ణి చూచాడు డైరెక్ట్గా వీడు చేతిలో పువ్వు ఉంది చూచిన వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది ఈ పువ్వు ఎక్కడిది వీడికి ఈ సమయం ఎక్కడిది ఈ ఋతువులో వీడు బుద్ధుణ్ణి చూచాడు ప్రపంచంలో లేనిటువంటి శాంతి ఆయన ముఖంలో గోచరిస్తూ ఉంది లేనిటువంటి తృప్తి ఆ వ్యక్తిలో కనపడతా ఉంది ఎందరినూ చూచాను ఇప్పటి ఇంత శాంతిగా ఉండేవాళ్ళని చూడలేదు ఇంత ప్రశాంతంగా ఉన్న వాళ్ళని చూడలేరు ప్రపంచంలో ఉన్న సుఖమంతా ఆయన హృదయంలోనే నిక్షిప్తమైనట్టు కనపడతా ఉంది అని అనుకుంటూ ఒక్క కడుగు పెడుతున్నాడు అడవాడు అంత ఇంకేం లేదు అరే ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా ఏమిటి ప్రశాంతత నాకు ఇంకొక ఆలోచనే కదలడం లేదు తను ఉంటే ఆయన అనుకుంటూ మెల్ల మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరకు వచ్చాడు ఆ పువ్వును పట్టుకొని తీరా అక్కడొచ్చి నిలబడ్డాడు బుద్ధుడు ఇలా ఉన్నాడు ఆడికొచ్చి రెండు చేతులు ఎత్తి దండం పెడతాడు బుద్ధుడికి చేతుల పువ్వు అట్లాగే ఉంది నాయనా ఏంటమ్మా చూస్తున్నావు నీకేం కావాలి ఏం కావాలి బుద్ధుడు వెంటనే ఏడుస్తూ వీడు ఏడుస్తూ మహాత్మా తీసుకున్నట్టాడు నో బార్గెయిన్ నో బార్గెయిన్ ఇది తీసుకోండి అంటాడు బుద్ధుడు అట్లా ఆ పుష్పాన్ని తీసుకున్నాడు బోరును ఏడుస్తాయని పాదాల మీద పడి ఈ కాలంలో అలభ్యమైనటువంటి ఈ పుష్పాన్ని మీరు స్వీకరించండి ఎవరికీ లభ్యంగా మీలో ఉన్న శాంతిని నాకు ప్రసాదించండి ఈ పాద పద్మాలకు నన్ను దూరం చేయబాకం నీ చరణ కమలాలకి నన్ను దూరం చేయబాకండి నేను ఏడుస్తాడు అరే ఐదు రూపాయలకు వచ్చేటువంటి పుష్పాన్ని పది రూపాయలకి కొనాలని అభిప్రాయపడినటువంటి వాడు ఎవరన్నా కొంటారని వంద రూపాయలు వస్తుందనుకున్నవాడు వెయ్యి రూపాయలు వస్తుందనుకున్నవాడు లక్ష రూపాయలు వస్తుందనుకున్నవాడు ఇప్పుడు ధనం అవసరం లేదు ఇంతవరకు ధనానికి విలువ ఇప్పుడు దైవానికి విలువ అర్థమవుతా ఉందే దైవానికి విలువ ఆ పద్మాన్ని ఆ పుష్పాన్ని బుద్ధుడికి సమర్పించి సుదాసు ధన్యుడైపోయాడు మన బ్రతుకు పుష్పాన్ని భగవంతుడికి సమర్పించి మనం కూడా ధన్యులం కావాలి కావాలి ఎందుకని ఎప్పుడైనా ఈ రేఖలు వాడిపోతాయి ఇదొక్కటే మనం మర్చిపోడే రేకులు ఉన్న ఉన్న మమతలు వాడేవు భూములుడే రే కులే ఉన్న మతలు వాడే పూలే భువిలో ప్రేమలు గోటి గూకు వీడ్కోలు పలికి గూటికి గూవకు వీడ్కోలు పలికి గోవిందుని నిజ భజనలో కులికి దానికి వీడుకోలు పలకాల ఈ భజనలో కులకాల గోవకు గూటికి వీడ్కోలు పల్లికి గోలు నిజ భజనలు కులికి సాగవే మనస కొనసాగవే మనసా కొన ఊపిరి దాకా అరమరికలు లేక సాగవే మనస ఏ సందేహం అవసరం లేదు కొన ఊపిరి దాకా అరమరికలు లేక సాగవే మనసా కొనసాగవే మనసా ఎందుకని ఈ గుడు శాశ్వతం కాదు ఈ గువ్వ శాశ్వతం కాదు गोवा एगी गूड़ चो ममत अल्ला उपंच सूदास जन्म एटे धन्यो ब्रतक पुष्पा भगवंत समर्प्ती मन जीवता धन्यम चुस्वाली का जरूरी अंत पुरुषार्थ निश्चय उ पुरुषार्थ निश्चय उन्नी सत्या मनस को पटि को धर्म वाले మాయలు దూరం కావాలి మహిమలు చేరువు కావాలి ఇవన్నీ జరగాలి కానీ ఇవన్నీ అవగాహనతోనే జరుగుతాయి ఇంకొక విధంగా జరిగేందుకు అవకాశం లేదు అందుకని ఏదో కొంత ఈ విషయంలో అవగాహనను కల్పించడానికి మనకు ఉపకరించేటువంటి గ్రంథాలలో అతి ముఖ్యమైనటువంటిది భజ గోవిందం ఇది భజగోవిందం యొక్క ప్రవేశం మన జీవితంలో దాని యొక్క ప్రాశస్తం ఇది ఈ విధంగా ఒక మనిషిలో ఒక పరివర్తన తీసుకొని వచ్చేటువంటి గ్రంథమిది ఇది ప్రవర్తనలో ఒక పరివర్తన దృక్పథంలో ఒక పరివర్తన ఆలోచన విధానంలో ఒక పరివర్తన లక్ష్య సాధనలో ఒక పరివర్తన సాధనలో ఒక పరివర్తన కాబట్టి అన్ని చోట్ల ఒక మార్పు అవగాహనతో మార్పు తీసుకుని వచ్చేటువంటి గ్రంథం ఇది క్షణక్షణానికి మనకు అర్థమవుతూ ఉంటే ఇది సుస్థిరంగా మన హృదయంలో గనక నిలిస్తే మాయ నుంచి దూరమై మహిమకు చేరువయ్యేటువంటి అవకాశం ఉంటది ఇది భజ గోవిందం భోవిందం భజ గోవిందం గోవిందం భజమూ డమతే గోవిందం Baja Govindam, Baja Govindam, Baja Govindam, Baja Moodamate, Govindam, Baja Moodamate. ప్ సార్ప్ సూ నిక్షకృకరణే భజ గోవిందజ గోవిందోవిందో భజ మూడమతే గోవిందో భజ మూడమతే భూమే భజ గోవిందం భజ గోవిందం భోవిందం గోవిందుని భజించు గోవిందు సేవించు గోవిందు స్మరించు అంటూ మూడు సార్లు పలుకుతూ ప్రారంభమయ్యేటువంటి ఈ గ్రంథం మన జీవితంలో చాలా అవగాహన పెంచుతుంది ఈ ప్రపంచం ఎలా అశాశ్వతమో మనకు తెలియజేస్తుంది భజగోవిందం ఉండేటువంటి కేంద్ర విషయం ఈ ప్రపంచం ఎలా అశాశ్వతమో మనకు తెలియజేస్తుంది అర్ధకామాల యొక్క అయోమయాన్ని అర్థమయ్యేలాగా చేస్తుంది ఆవేశాలని అరికట్టేది ఎలాగో క్షుణ్ణంగా తెలియజేస్తుంది దురాశల్ని పేరాశల్ని దూరం చేస్తుంది ముఖ్యంగా పురుషార్థ నిర్ణయం ఒకటి ఆ తరువాత పరమపురుషార్థమైనటువంటి మోక్షం ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెడుతుంది క్షుణ్ణంగా వివరించదు కానీ పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని కూడా మనకు అర్థమయ్యేలా చేసి చివరగా గురు చరణాంబుజ నిర్భర భక్త అంటూ ముప్పై శ్లోకంలో గురుదేవుని యొక్క వైభవాన్ని శ్లాఘిస్తూ గురు భక్తిని స్థుతిస్తూ సమాప్తమైపోతుంది ఈ భజగోవిందం గ్రంథం అందుకని ఈ భజగోవింద శ్లోకాలకి దీనికి భజగోవిందం అనే ప్రాచుర్యం కానీ దీనికి మోహ ముద్గరా అనే పేరు కూడా ఉంది మోహ అంటే మోహానికి ఇది ముద్గరహ ముగరహ అంటే సంస్కృతంలో సమ్మిట లేక అని అర్థం కాబట్టి ఒక సుత్తితో వస్తువుని కొడతాం మనం అది పగిలిపోతాం సమ్మిట పోటు అంటాం అంటే అది సామాన్యమైనటువంటి పోటు కాదని అర్థం బా సమ్మెట పోటు పడిపోయింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా పెద్ద తగలాల్సిన దెబ్బ తగిలింది అర్థం ఒక కుండని తీసుకొని దాని మీద సమ్మెట పోటు వేశాడు అనుకోండి ఇంకా అది పగిలేదు అవకాశం లేదు అట్లాగే మోహం అనేటువంటిది ఉంటే దాని మీద ఇది సమ్మెట పోటు అర్థం ఇట్స్ ద హ్యామర్ దట్ స్ట్రైక్ సెట్ డెల్యూషన్ ఇట్స్ హ్యామరింగ్ డెల్యూషన్ అందువల్ల మోహ ముద్గర మోహ ముద్గరహ ముగరహ అంటేనే సుత్తే లేక సమ్మిట సమ్మిట ఆ విధంగా మోహాన్ని చిద్రం చేసేది వినాశం చేసేది నశింపజేసేది గనక భజిగోవింద శ్లోకాలకి మోహముద్గర అనేటువంటి పేరు కూడా ఉంటుంది ఇది ముప్పై శ్లోకాలు వీటి వెనక ఒక ఐతిహ్యం ఉంది అంటే ఆది శంకరాచార్య స్వామి దిగ్విజయ యాత్ర చేశారది మనకు తెలుసు ఆ రోజుల్లో కేవలం ఎద్దుబండ్లు మాత్రమే ప్రయాణ సాధనాలుగా ఉన్నటువంటి రోజుల్లో ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటించి సనాతన ధర్మాన్ని ముఖ్యంగా ఆ రోజుల్లో అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఈ దౌర్భాగ్యాలంతా ఇప్పటికన్నా ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో ఇప్పుడుండేటువంటివన్నీ అర్ధరహితమైనవి అవి అట్లా కొనసాగుతున్నాయి అలా పట్టుకుంటే పోతాయి కానీ ఆ రోజుల్లో అట్లా కాదు మంచి వాదం ఉండేటువంటి వాళ్ళు పండిత్యం ఉండేటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని విమర్శించేటువంటి అనేకమైనటువంటి మతాలు పాండిత్యం కలిగి పాండిత్య ప్రకర్షలతో ఊరేగుతూ ఉంటే వాటికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఎక్కడెక్కడ ఏ మంచి ఉందో దాన్ని గ్రహించేటట్టు చేసి ఎక్కడైతే సత్యానికి దూరంగా పోతున్నాయో వాటిని ఖండించి ఈ ఖండన మండనల మధ్య అద్వైత సిద్దాంతాన్ని సుస్థిరంగా ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి జ్ఞానాన్ని అందరి హృదయంలో దిగడానికి ఆశేత హిమాచలం ఆయన పర్యటన చేశారు ఆ రోజుల్లో ఆచార్యుల వారు కాశీ వచ్చినప్పుడు చిన్న సంఘటన జరిగిందని ఒక ఐతిహ్యం ఐతిహ్యం అంటే మనకు సంప్రదాయంలో చెప్తూ ఉండేటువంటి విషయాన్ని ఐతిహ్యం అంటాం అదే ఇతిహాసం ఇతి హాసా ఈ విధంగా జరిగింది ఇతి ఈ విధంగా దస్ హ్యాపెండ్ హాస ఇలా జరిగింది చెప్పుకుంటారు ఇలా అని అది ఇతిహాసం అంటాం అట్లా ఇది కూడా ఐతిహ్యం ఇలా చెప్పుకుంటూ ఉండడం ఉంది ఏమిటి అసలు అది అంటే శంకరాచార్య స్వామి వెళ్లి గంగలో స్నానం చేసి శిష్యులతో కలిసి స్నానమైన తర్వాత గంగా తీరంలోకి వచ్చినప్పుడు ఇక నడిచి వెళుతూ ఉన్నాడట విశ్వనాథస్వామి ఆలయానికి ఒక పది అడుగులు వేసిన తర్వాత శబ్దం వినిపించింది ఏమిటా శబ్దం అని ఇట్లా తిరిగాడు ఇట్లా తిరిగి చూస్తే అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు కూర్చొని ఉన్నాడు అతనికి ఒక ఎనభై పైనుంటాయి ఆశ్చర్యపోయాడు అతను చూసి ఎందుకని టీవీ చూస్తూ ఉన్నాడు అర్థం కాలే ఏమిటా ఇది ఎనభైలో టీవీ కూర్చొని స్టార్ట్ చేసేసాడు అతని దూచి ఒక్కసారి అతని మీద సానుభూతి వచ్చింది రేరేరే రే ఈ పరిస్థితుల్లో కూడా ఇదే జీవితం అంతా పోయింది ఏదో పోయింది ఇప్పుడు ఏం చేస్తున్నాడు డుక్రుం కరణి డుకృంకరణి డుకృంకరణి అది పాణిని మహర్షి వ్యాకరణ వ్యాకరణం ఉందో అందులో ధాతు పాఠావాళ్ళలో ఉందిది ధాతుపాఠ వెళ్ళి ధాతుపాఠంలో డుక్రుంకరణి అనేది ఒక ధాతు అర్థమైతే ఇప్పుడు మనకు విభక్తులు మనం చదువుకుంటాం కదా డూము ఊలు ప్రథమా విభక్తి నిన్న గూర్చి గురించి చేత చేయంతోడంతో అట్లాంటిది ఇది ఇది ఎనభై సంవత్సరంలో అవసరమైందే చూడండి జీవిత సంధ్యా సమయంలో డుక్కృంకరణి చెప్తాను ఆ డుక్రింకరణి ఆ పండితురే కాదు డుక్ంకరణే పండితులు ఎప్పుడూ ఉంటారు ఎందుకని శంకర్లు కూడా ఎప్పుడూ ఉంటాయి లేకపోతే ఆ రోజు భజగోవిందం వచ్చింది ఈ రోజు ఎందుకు భజగోవిందం వస్తుంది డుక్ంకరే ఉంది అర్థమవుతుందే లేకపోతే ఇప్పుడు భజగోవిందనవసరం కేవలం ఆ డుక్రంకరణే పండితుల కోసమే అయితే భజగోవిందనవసరం ఇప్పుడు కూడా డు డు డు డు డుక్క్రంకరణే పండితులు ఫుల్గా ఉండరు అంటే ఎనభైలో అక్కడొకడు కనపడ్డాడు తొంభైలో కూడా కనపడతారు ఇప్పుడు అంటే వయసు మళ్ళీ కొందరికి ఆయనకైతే డు డు డు డు డుం వ్యాకరణం కొందరు అలా కాదు తొంభై వచ్చినప్పుడు ఆ సినిమాల గురించి చర్చ మనవడు దొరికితే మనవడితో మనవరాలు దొరికితే మనవరాలు అల్లుడు దొరికితే అల్లుడితో ఏమి చర్చ తెలుస్తా సినిమాలు ఆ రోజుల్లో సినిమాలు ఎట్లున్నాయి ఈ రోజుల్లో సినిమాలు ఎట్లున్నాయి ఏ రోజు తమరు పోతారా చెప్తే ఆ సినిమా ఎట్లుంటుందో తొంభై వచ్చినా కూడా కాబట్టి కొందరికి ఈయనకు వ్యాకరణం మీద ఈ డుక్కుం కరణే కొందరికి సినిమాల మీద కొందరుళ్ళే నవలలు కథలు ఏంది కథ అంటే నువ్వు కల్పించేది ఈ జగతే ఒక కల్పితం దీంట్లో మళ్ళీ నీ కల్పితం కపోల కల్పితం నీ తల్ల నుంచి సృష్టింపబడేది దానికి ఈ నవలని ఆ పాత్రని ఇట్లా చిత్రించాను అట్లా మంత్రించాను అర్థమవుతుంది దాని మీద ఒక డిస్కషన్ చూడండి తమాషళ్ళు కొందరు ఆ వయసుల్లో కూడా ధన సంపాదన ఎందుకని నేను చాలా తెలివి గలవాడి అండి చిన్నప్పుడు ఆ ఉద్యోగంలో ఉన్నాను ఇప్పుడు కూడా ఏదైనా కన్సల్టెన్సీ అది కూడా ఏదైనా కన్సల్టెన్సీ ఉంటే ఎవరైనా వస్తే ఎవరే నీ మాటే మాకు అర్థం కావడం లేదు ఏం చేస్తావయ్యా వీళ్ళందరూ డుక్కరంకరణ వస్తారు ఈ సినిమాల వాళ్ళు రాజకీయాల వాళ్ళు ఈ వయసులో కూడా పేపర్ ఎత్తుకోవడం కూర్చోవడం దాన్ని ఎంత చదువు పక్కన పిలవడం ఆ పార్టీ ఏమైంది ఈ పార్టీ ఏమైంది ఇది అర్థమవుతుంది ఇప్పుడు ఇవన్నీ డుక్కుంకరణే ద పాయింట్ అయ్యా నీ ధన సంపాదన రక్షించదు రక్షించవు సినిమాలు రక్షించవు నీ కథలు నవలలు నాటకాలు ఇవన్నీ కుదరవు సార్ నీ సంగీతం అస్సలు కుదరదు ఇప్పుడు వాడితే మీ భార్య కూడా విందో ఉంటే అర్థమైంది నహి నహి రక్షత డికృంకరణే ఎప్పుడు సంప్రాప్తే సన్నిహితే కాలే సన్నిహితే సంప్రాప్తే సతి నహి నహి రక్ష అని అంటూ అతను చూచి ఆశువుగా భోవిందం భోవిందం గోవిందం భజ ముడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే ఆ టైం మీద వచ్చిందే పొయ్యే టైం పొయ్యే కాలం సంప్రాప్తే సన్నిహితే కాలే సన్నిహితే కాలే మరణ సమయం సంప్రాప్తే సతి డుక్రంకరణే నహి నహి రక్షతి నహి నహి రక్షతి నహి నహి రక్షతి ఒకవేళ ఈరోజు శంకరాచార్య వారు ఉంటే అతన్ని చూచి ఆ వృద్ధ పండితుడు ఎవడైతే అన్యాయం అతన్ని చూచి చెప్పాడు కదా ఈ రోజు చాలా మందిని చూసి ఎవరు పడితే వాళ్ళతో ఇది మాట్లాడతాడు నహి నహి రక్షతి పాలిటిక్స్ నహి నహి రక్షతి ఆ పార్టీ నహి నహి రక్షతి ఈ పార్టీ ఎందుకో తెలుసా ఇవన్నీ వేరు జీవితానికి ఇవన్నీ ఉపకరించాలి అని అంటూ అతని గురించి ఆ వయ్యాకరణి గ్రమేరియన్ ఎవడైతే వ్యాకరణ సూత్రాన్ని వెళ్లివేస్తున్నాడో అతన్ని ఉద్దేశించి భజగోవిందం భజగోవిందం భజ గోవిందం భజ ముడమతే ముడమతే చిత్తనది సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహిరక్షదు డుక్రంకరణి కాబట్టి మరణ సమయం ఆసన్నమైనప్పుడు నీకు ఈ వ్యాకరణం నిన్ను రక్షించదు అనేది మొదటి శ్లోకం ఉద్దేశం ఇది ఆచార్యుల వారు అతనికి చేసిన ఉపదేశం ఓకే ఈ ఒక్కటి చెప్పి ఆగలేదు ఆ తరువాత ఎప్పుడైతే ఇది మొకటంలాగా ఒక శ్లోకం అట్లా కదిలిందో ఆ తరువాత ఆశువుగా పన్నెండు శ్లోకాలు చెప్పేశారు వాటిని ద్వాదశ మంజరికా స్తోత్రం అంటారు ద్వాదశ మంజరికా స్తోత్రం అంటే పన్నెండు మంజరికా మంజరి అంటే పూల గుత్తి పూల గుత్తి పూ గుత్తి అది కాబట్టి దాన్ని మంజరి అంటాం మంజరికా మంజరి అంటే ఒక పూల గుత్తి ద్వాదశ మంజరి ద్వాదశ మంజరిక స్తోత్రం కనుక ద్వాదశ మంజరి అంటే పన్నెండు పువ్వులు గుత్తి పూల గుత్తి అంటే ఆ పూ గుత్తిలో పూల గుత్తిలో పన్నెండు పుష్పాలు ఉన్నాయి ఈ పన్నెండు పుష్పాలు పన్నెండు శ్లోకాలు ఇది ద్వాదశ మంజరికా స్తోత్రం ద్వాదశ మంజరికాభిరేషితో వైయాకరణ ఉపదేశోద్ద్యా నిపుణవైనా ద్వాదశ మంజరికాభి ఆ ద్వాదశ మంజరికా అంటే పన్నెండు పువ్వులతో ఉండేటువంటి పూలనేటువంటి శోకాలతో ఉండేటువంటి ఈ స్తోత్రం అనేటువంటి పూల గుత్తి ఏదైతే ఉందో ద్వాదశ మంజరికాభి అశేష ఆ వయ్యాకరణి ఆ వ్యాకరణం చదువుకున్న పండితుడు ఎవరైతే ఉండాడో అతన్ని ఉద్దేశించి చెప్పినటువంటివి ఈ పన్నెండు శ్లోకాలు ఎవరు చెప్పారు దీన్ని ఇది ఉపదేశం ఉపదేశో శ్రీమశంకర భగవశ విద్యాణై మహాజ్ఞాని చెప్పినవాడు సామాన్యుడు కాదు ఉపనిషత్తుల యొక్క రహస్యాలన్నిటి హృదయంలో నిక్షిప్తం చేసుకున్నటువంటి వాడు బ్రహ్మసూత్రాల్లో ఉండేటువంటి అమోఘమైనటువంటి సిద్ధాంతాలన్నీ కూడా తనలోనే నిక్షిప్తం చేసుకున్నవాడు ఈరోజు కేవలం వైయాకరణ కథిత ఏషేశ కాబట్టి కేవలం ఆ వ్యాకరణ పండితుడు ఎవడైతే జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాడో అతన్ని ఉద్దేశించి ఈ పన్నెండు శ్లోకాలు చెప్పడం జరిగింది కాబట్టి చెప్పినవాడు సామాన్యుడు కాదు అంటే ఈ భజగోవిందం స్థాయి కాదు కానీ అతని స్థాయికి చెప్పడం జరిగింది కనుక విద్యా నిపుణై శ్రీమత్ భగవత్ శరణై శ్రీ శంకర భగవత్పాదులు మహాగురు అందరూ అదృష్టంగా లభించినవాడు మన సంస్కృతిలో అటువంటి మహానుభావుని చేత కథిత ఇది ఆ వైయాకరుణికి చెప్పబడింది కాబట్టి ఆ వ్యాకరణ పండితుని ఉద్దేశించి చెప్పబడినటువంటిది అని ఇది అర్థమవుతుంది మనకు ఆ తరువాత అంటే దీనికి సందర్భం నేను చెప్పేది కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే ఆచార్యుల వారు ఈ శ్లోకాలు చెప్పారో కూడా పద్నాలుగు మంది శిష్యులు ఉన్నారట ఇది కూడా ఐతిహ్యం వాళ్ళందరూ ప్రభావితమై ఒక్కొక్కరొక్క శ్లోకం రాశారంట వాడు ఎందుకంటే చక్కటి మొకటం చాలా బ్రహ్మాండంగా ఉంది గురుదేవులు రాసింది మనం కూడా ఆ మార్గంలో పోాలి అది శిష్యుడంటే శిష్యుడంటే గురువులో ఏ వైభవం ఉందో ఆ వైభవం నాలో ప్రతిఫలించాలి అని నిరంతరం గురువును ఆదర్శంగా చేసుకొని గురువు ఎలా జీవిస్తున్నాడు అలా ఇది చక్కటి ఆదర్శం ఆదర్శ జీవనం ఇది కాబట్టి ఆయన దగ్గరుండేటప్పుడు ఏం చేయాలి శంకరాచార్య వారి దగ్గర ఉండి ఏం చేయాలి చెప్పండి ఇదే చేయాలి ఇంకేం చేస్తారు ఇన్ని గ్రంథాలు ఆయన రచించినప్పుడు వాళ్ళు దానివల్ల ప్రభావితం అయ్యుంటే ఆ మార్గంలో పోవాలి అది శిష్యుడంటే లేకపోతే బండ బరువే కనుక ఈ పద్నాలుగు మంది ఒక్కరొక్క శ్లోకం రాస్తారు ఇది చతుర్దశ మంజరికా స్తోత్రం అది ద్వాదశ మంజరికా స్తోత్రం ఇది చతుర్దశ మంజరికా స్తోత్రం అవి పన్నెండు ఇవి పద్నాలుగు మొత్తం కలిసి ఇరవై ఆరు అయినాయి ఆ తరువాత శిష్యులందరూ వెళ్లి గురుదేవా ఇదిగో మేమిది రాశాం మేమిది రాశాం మేమిది రాశాం అని చెబితే స్వామిజీ సంతోషపడి వాళ్ళని ఆశీర్వదించారట నాయన ఇంతటితో ఆపబాకండి దీన్ని కొనసాగించండి ఆయనని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి చివరిగా అతి ముఖ్యమైనటువంటి నాలుగు శ్లోకాలు ఆచార్యుల వారు చెబితే ఆయన చెప్పిన ఈ మొదట ద్వాదశ మంజరి కాస్తం పన్నెండు వీళ్ళు చెప్పిన చతుర్దశ మంజరి కాస్తోత్రం పద్నాలుగు ఆ తరువాత ఈయన ఆశీర్వాదంగా చెప్పినటువంటి శ్లోకాలు నాలుగు మొత్తం కలిసి ముప్పై ఈ వైయాకరణ పండితుడికి మొకటం లాగా మొదట సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహిరక్షడు కృంకరణి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే ఈ శ్లోకంతో కలిపి ముప్పై శ్లోకాలు వీటిని భజగోవింద శ్లోకాలు అంటారు దీన్ని మోహముద్గర అని కూడా అంటాం క్లియర్ కనుక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహిని రక్ష డు కరణే భజ గోవిందం గోవిందుడు భజించు ఎందుకని సత్యరూపుడు గనక మొదట్లోనే మనం చూచాం ప్రపంచాన్ని ప్రేమించి లాభం లేదు పరమేశ్వరుణ్ణి ప్రేమించాలి ఓకే బాగుంది ఎందుకని సంప్రాప్తే సన్నిహితే కాలే నహిని హిరక్ష పరమేశ్వరుడి కన్నా ఇక్కడ వ్యాకరణం కాదు ప్రధానం పరమేశ్వరుడి కన్నా అన్యంగా ఉండే జ్ఞానాలన్నీ దీని కిందకే వస్తాయి నహిన హిరక్షత కిందకి వస్తాయి కాబట్టి మన ప్రాణ ప్రయాణ సమయంలో మనల్ని ఉద్ధరించవు ఇవన్నీ కూడాను ఇవి జీవితకాలంలో ఏదో ఉపయోగపడతాయి అంతేగాని కానీ పరమేశ్వరుని పొందడానికి పరమార్థ సాధనకి పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందడానికి ఇవి ఏవి ఉపకరించవనేటువంటిది సుస్థిరంగా తెలియజేయడం నహి నహి రక్షతే డుక్రం కరణే భజ గోవిందం గోవిందం భజ ఎవరికి చెప్తున్నాడు ఇది భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ ఎవరికంటే చెప్పేది మూఢమతికి అర్థం అవుతుంది అంటున్నానే ఏదో మతి అటు అటు ఉన్న వాళ్ళకి చెప్తేనే సత్సంగాలు పెట్టి అంతంత మాత్రం అర్థమవుతుండే సరేనా మూఢమతికి ఆ బోయి చెప్పేది అందువల్ల గోవిందుణ్ణి భజించు గోవిందు భజించు మూర్ఖుడా మూర్ఖుడు ఎట్లా భజిస్తాడయా వేదాంతం ఎవరికి మూర్ఖుడికే వేదాంత ఈస్ నాట్ ఫర్ ఫూల్స్ అవునా కాబట్టి మూఢమతి అంటే ఓ ఫూల్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు ఇంగ్లీష్లో ఉండాడు నో ఫూల్ కాదు ఫూలు కెందుకు వేదాంతం అర్థమవుతుంది పూలకే వేదాంతం కనుక మూఢమతి అంటే మూఢుడు ఎవడో తెలుసా ఉన్నదాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకోలేక ఉన్నదాన్ని ఎవడైతే లేనట్లుగా అర్థం చేసుకుంటూ ఉండాడో ఉన్నది ఉన్నట్లు అర్థం కాకుండా పోయినప్పుడు లేనిది ఉన్నట్లుగా అర్థమవుతుంది దీనికి ఒక పదం చెప్పాను మీకు ఏంటది మోహం ఎక్స్ మోహం మోహంలో ఎవడైతే ఉన్నాడో వాడు భ్రాంతి చెందుతూ ఉంటాడు భ్రమలో ఉంటాడు ఆ భ్రమలో ఉండేటువంటి వాడు మూఢుడు వాడికి ఒక మతి ఉంది అది మూఢమతి కాబట్టి తెలివి తక్కువ వాడికి గాథ బాగా అర్థం చేసుకోండి తెలివి వాడికి కాకపోతే వాడి తెలివి పర్వర్తిడ్గా ఉంది ఉండవలసిన మార్గంలో లేకుండా మరొక ఉంది ఏది సత్యమో దాన్ని వదిలిపెట్టి ఇది శాశ్వతం అనుకుంటూ ఉన్నాడు తెలివి తక్కువ తెలివి తక్కువ అసలు దేనికి పనికిరాడా అసలు హీఈస్ అన్ఫిట్ మిస్ఫిట్ వాడిని గురించి కాదు భజభోబిందం వచ్చింది ఓ మూర్ఖుడా ముర్ఖులంతా రండి చెప్తానా ఇది ఒకటే మళ్ళీ లేని పని గొడవ అర్థమయ్యే వాళ్ళకి అంత మాత్రం ఉంటే మూర్ఖులకేం అర్థం అవుతుంది కనుక మూర్ఖుడు కోసం రాసి అంత చిన్న వ్యక్తి కాదు శంకరాచార్య స్వామి మహాజ్ఞానం కలిగిన వాడి కోసమే అయితే ఇప్పుడు మేధావులు మేధావులు అనే మేతావులు ఉండయి చూచారా ఆ మేత ఆవుల కోసం మంచి మేత ఎందుకని ఒక్కొక్కడొక్కొక్క రకంగా చాలా పెద్ద మహా మరి టీవీల్లో డిస్కషన్లు చూడాల ఓరే నాయనో ఇది ఏంటి అసలు ఇది మీరేమంటారు మీ అభిప్రాయం నా అభిప్రాయం ఇది చండాల అర్థమైంది ఇప్పటికి నేను ఒక్కటి వెళ్ళా సరిగా ఎవడో అప్పుడప్పుడు వింటాను అనుకోండి నేను రోజు వినేవ్వండి కాదు ఎందుకు చెప్తున్నాను మీకంటే ఇటువంటి దారి తప్పిన వాళ్ళ కోసం ఇది భజిగైందా మీకు ఇది శాశ్వతంగా కనపడుతుంది అది కాదు శాశ్వతం ఇది శాశ్వతం మీరు ఊహించే ధర్మాలు ఎట్లున్నాయి అది కాదు ఇది కాబట్టి అలా ఎవరైతే భ్రాంతిలో ఉండాడో భ్రమలో ఉండాడో వాడు మూఢుడు ఆ మూఢుడికి మతి మూఢమతి కాబట్టి ఓ మూఢమతి అర్థమవుతుందే నువ్వు ఒక రూఢైనటువంటి మతిలోకి రా అది కాదు కావాల్సింది మూఢమతి భ్రమలో ఉండకు ఆ భ్రమలో నీకు శ్రమలు తెచ్చి కాబట్టి భ్రమ నుంచి నువ్వు విడిపడు భ్రాంతి నుంచి నువ్వు విడిపడు శాంతికి పొందేటువంటి మార్గాన్ని సుగమం చేస్తాను రా భజగోవిందం సంప్రాప్తే సన్నిహితే కాలే నహిని రక్షతే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఈ భ్రాంతలో ఈ భ్రమలో ఈ మోహాలు ఈ మాయలు నిన్ను ఉద్ధరించవు అనేది ప్రధానమైన విషయం క్లియర్ ఇప్పుడు మీరు అన్నచ్చు స్వామిజీ బాగానే ఉంది కాని శంకరాచారులంతటి వారు పోని ఏదో చెప్పొచ్చు కదా తిట్టడం గురువులకిది ఒకటిన్న కో కోపం కూడా ఉండే విశ్వామిత్రు చూస్తా ఉన్నాం ఏదన్నా నిజమే వాళ్ళు చెప్పేది కరెక్ట్గా ఉండొచ్చు ఆ కరెక్ట్ గా ఉన్నంత మాత్రాన్ని అట్లా తిట్టాలా సర్వజ్ఞ శంకరాచార్య రూపేణ అవతీర్య ప్రథమం సాధన జన సాధన వైరాగ్యం ప్రథమం జ్ఞానసాధన వైరాగ్యుపదిశన్ పరమకారుణిక పిత స్వతనయ శిష్య సంబోధతి ఇతే ఎందుకు మూఢుడన్నాడో తెలుసా ఎవరన్నది సర్వజ్ఞ సర్వేశ్వర భగవాన్ సర్వజ్ఞ సర్వేశ్వర శంకరాచార్య రూపేణ అవతీర్య సాక్షాత్ పరమశివుడే శంకరాచార్యుల వారి రూపంలో వచ్చి దేనికి దేనికి వచ్చాడండి ఈయన మొట్టమొదట జరుగుతున్న దేవుటో తెలుసా జ్ఞాన సాధన వైరాగ్యం ఉపది ఉపదిశన్ ఉపదేశం ఎందుకో తెలుసా జ్ఞాన సాధన భగవంతుడు ఉన్నాడు ఎలా ఉన్నాడు జ్ఞాన రూపంలో ఉన్నాడు కాబట్టి జ్ఞానాన్ని పొందాలంటే వైరాగ్యం లేకుండా జ్ఞానాన్ని పొందేందుకు అవకాశం లేదు భగవంతుణ్ణి పొందడానికి జ్ఞానం సాధన జ్ఞానాన్ని పొందడానికి వైరాగ్యం సాధన కనుక ప్రథమం అర్థమవుతుంది జ్ఞాన సాధన వైరాగ్యం ఉపదేశన్ దీనిని ఉపదేశించడానికి పరమ కారుణికత్వేన మహాదయతో పరమకారుణ్యంతో ఏమంటున్నాడో తెలుసా పితేవా స్వతనయం తండ్రి తన బిడ్డని కుమారుణ్ణి ఎట్లా అంటాడో ఒరే అని అంటే తిట్టడం అది పితేవా పితహ ఏవా తండ్రిలాగా స్వతనయం తన బిడ్డని ఎట్లాగైతే అంటాడో పితేవ స్వతనయం శిష్యం సంబోధయతి మూఢ ఇది కనుక అందువల్ల భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే ఇది ద్వాదశ మంజరికా స్తోత్రం మొదట మీకు వస్తాయి పదమూడు శ్లోకాలు అయిపోయిన తర్వాత చతుర్దశ మంజరికా స్తోత్రం వస్తుంది స్వామీజీ అసలు ఈ పేరు ద్వాదశ మంజరికా స్తోత్రం ఇది స్తోత్రమా భజగోవిందం భజ గోవిందం భజ గోవిందం ఇది ఉపదేశం అర్థమవుతుంది ఉపదేశో అభూతు విద్యా నిపుణేహి శ్రీమత్ శంకర భగవత్ శరణేహి ఆయన చేసిన ఉపదేశం ఇది ఇది స్తోత్రం కాదు శ్రీ రాఘవం దశరథాత్మయం అప్రమేయం లో సీతాపతి రఘుకులాన్వయరత్మదీపం శాంతాకారం భుజగశేనం ఇట్లాంటివన్నీ కూడాను మనకు స్తోత్రాలు గాని ఇక్కడ స్తోత్రం కాదు ఉపదేశం ఇది అందువల్ల భజగోవిందం భజగోవిందం అనడం వల్ల ఇది స్తోత్రం అని కొంతమంది అభిప్రాయపడితే ఇది ప్రకరణ గ్రంథం అని కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు అలా ప్రకరణ గ్రంథం అని అభిప్రాయపడ్డ వాళ్లలో స్వయం కూడా ఒకరు ఆయనకి కూడా ఇది ప్రకరణ గ్రంథం అనే ఎందుకంటే జీవితానికి కావాల్సినటువంటి అనేక సత్యాలు మీకు బయటపడతాయి ఆశ్చర్యంగా ఉంటాయి ఆశ్చర్యంగా ఉంటాయి అరే రేరే దీన్ని నేను ఇలా ఊహించానే ఇది ఇలాగా అనిపిస్తూ ఉంటుంది జీవిత సత్యాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి కనుక ఇది ప్రకరణ గ్రంథం అని కూడా తెలుసుకున్నా కానీ దీనికి స్వామీజీ మంజరి అనేటువంటి సామ్యం పోలిక పోలబుద్ధితో ఎందుకు పోల్చాల్సి వచ్చింది దీన్ని యదా మంజరికా అవలోకన మాత్రేనా చిత్తం ప్రసాదయతి ఏవం ప్రకరణమపి శరవణాదేవ వైరాగ్య జ్ఞానద్వారా చిత్తం ప్రసాదయతి అంజరీ మకరందా భ్రమరాన్ తిష్యాన్ తస్మాత్ మంజరీ సామ్యం ప్రకరణం ద్వాదశ మంజరీ కా స్తోత్రం అని యా మంజరికా అవలోకన మాత్రేనా చిత్తం ప్రసాదయతి ఒక పూల గుత్తిని చూచామనుకోండి అందమైనటువంటి పూలు ఉండేటువంటి ఒక పువ్వు గుత్తి పువ్వు గుత్తి ఏదైతే ఉందో ఆ పూల గుత్తిని చూడగానే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఒక చూడగానే ఎట్లా ఉంటుంది మనకు మనసు చిత్తం ప్రసాదయతి పేడని చూస్తే మనం కూడా ఇతరులకు ఎట్లా కనపడాలి ఆలోచించుకోవాలి అది అది అట్లాగా కనపడాల ఇట్లా నేను వస్తువులే కాదు విషయాలు ఉంటాయి కొందరిని చూస్తే భయం వేస్తుంది భయం వేస్తుంది చూడాలంటేనే ఎందుకు తెలుసా భగవంతుడు అందరికీ ఆనందంగా ప్రశాంతంగా ఉండేటువంటి ముఖం ఇచ్చాడు మనం ఏదో ఏదో చేసుకుంటే పాడైపోతుంది అలా చేసుకోకుండా ఉండడానికి భజగం ఉపయోగపడుతుంది భజగ అర్థమైన తర్వాత ప్రశాంతంగా మనం జీవించవచ్చు ఏమనుకుంటున్నానే చూద్దాం ఒక వారమే కదా లేకపోతే ఇంకోటి వస్తుంది మళ్ళీ అదైపోతే ఇంకోటి ఎత్తుకుంటాను మళ్ళీ ఇంకేం చేస్తాను వినే ఓపిక మీకుంది చెప్పే సహనం నాకుంది కాబట్టి మంజరి అనేటువంటిది మంజరికా సామ్యం ఏమిటి అంటే యదా మంజరికా అవలోకన మాత్రేనా అదే ఆ యొక్క పూల గుత్తిని చూడగానే చిత్తం ప్రసాదయతి ప్రసన్నంగా ఉంటుంది ప్రసాదయతి ప్రసన్నత కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది పూల గుత్తిని చూడగానే వీలైతే దాని మీద పాటలు కూడా వస్తాయి కవులైతే అర్థమవుతుంది కాబట్టిత్తం ప్రసాదయతి మనసు ప్రసన్నంగా ఉంటుంది ఏవం ఇలాగే ప్రకరణమపి ఈ ప్రకరణ గ్రంథం ఏది భజభం ఏదైతే ఉందో శ్రవణ మాత్రాదేవా శ్రవణమాత్రాత్ ఏవా కేవలం దాన్ని మనం అధ్యయనం చేయగాని ఒక వినడం గాని ఏ విధంగా అయినా శ్రవణం చేయగాని ఏం జరుగుతుందో తెలుసా వైరాగ్య జ్ఞాన ద్వారా చిత్తం ప్రసాదయ్యతి ఏమవసరం లేదు వింటుంటే చాలు చక్కగా దాని గురించి సంప్రాప్తి సం నిహితే కాలే నహి నీ రక్షతే సంప్రాప్తి సం నిహితే కాలే నహి నై రక్షతీ రుకృం కరణి భజ గోవింద భోవిందం భూమతే గోవిందం భూ జస్ట్ మనం వింటూ ఉంటేనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మన మనసులో ఇంతవరకు ఏ రాగద్వేషాలు ఏ ఆవేశాలున్నాయో అది అధ్యయనం చేసేటప్పుడు అవన్నీ రావు మనసులోకి నిజమే కదా సంప్రాప్తి సన్నిహితే కాలి నా ప్రాణం పోయేటప్పుడు ఇవి ఏవైనా రక్షిస్తాయా నాకు కావలసింది భ జస్ట్ ఈ మాత్రం శ్లోకానికే లోపలికి పోతాం చాలా అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి అది వినగానే వైరాగ్య జ్ఞాన ద్వారా చిత్తం ప్రసాదయ్యది కాబట్టి మన జ్ఞానం కలుగుతూ ఉంటది వైరాగ్యం కలుగుతూ ఉంటది వైరాగ్యం కలగడం అంటే ఏంటి ఇంతవరకు ప్రపంచం మీద రాగం ఉంది విరాగస్య భావ వైరాగ్యం దాని నుంచి విడిపడుతూ ఉంది పరమాత్మ మీదకు పోతూ ఉంది కాబట్టి రాగం అంటే ప్రేమ ప్రపంచాన్ని ఇంతవరకు ప్రేమించాము ఆ ప్రేమలన్నీ కూడా దుఃఖాంతమైన తెలుసుకున్నాము విశాలాంతమైన తెలుసుకున్నాము ఇవి భగవంతుడి వైపుకి తిప్పుతూ ఉన్నాం ఇది వైరాగ్యం కాబట్టి వైరాగ్య జ్ఞాన ద్వారా చిత్తం ప్రసాదయతి ఏవం ప్రకరణశ కాబట్టి ఎట్లాగైతే పూల గుత్తిని చూడగాని మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఉందో ప్రసన్నంగా ఉందో అట్లాగే ఈ ద్వాదశ మంజరికా స్తోత్రం చతుర్దశ మంజరికా స్తోత్రం దీన్ని చూడగానే మన మనసు ఎంతో ప్రశాంతతని పొందుతుంది అథవా నెక్స్ట్ ఏమిటో తెలుసా మంజరి మకరంద ద్వారా భ్రమరాన్ భ్రమరాన్ ప్రేణయతి ఇప్పుడు ఇదే పూలగుత్తి దగ్గరికి చూశామనుకోండి మనకు ఆనందంగా ఉంది విన్నారనుకోండి ఆనందంగా ఉంది అది పూలగుత్తిని చూచినప్పుడు ఆనందం భజగోవిందాన్ని శ్రవణం చేస్తే ఆనందం ప్రశాంతత మనసులో ఎందుకు వస్తుంది జ్ఞానం వైరాగ్యం కలుగుతూ ఉంది గనక కానీ పూలగుత్తిని చూచే వాళ్ళు పూలగుత్తి దగ్గరికి భ్రమరాన్ తొమ్మిదిలో వెళుతా ఉన్నాయి చూచారా అథవా మంజరి మకరంద ద్వారా బ్రహ్మరాని ప్రేణయతి అందులో ఏ తేనెలైతే ఉన్నాయో పువ్వులో కాబట్టి ఆ పువ్వు గుత్తిలో ఉండేటువంటి మకరందం తేనెలు ఏవైతే ఉన్నాయో తుమ్మిదలు వెళ్లి మనం కేవలం చూస్తాం బాగుందని ప్రశాంతంగా ఉంటాం ఆనందంగా ఉంటాం కానీ అట్లా కాదు అక్కడికి వెళ్ళి అందులో ఉండేటువంటి తేనెలంతా కూడా గ్రోలి ఆ మకరందాన్నంతా కూడా పానం చేసి హాయిగా తృప్తి చెందుతాయి పానం చేయడం వల్ల తృప్తి కేవలం చూడడం వల్ల చిత్త ప్రశాంతత భగర్థం చేసుకోండి కనుక అథవా మంజిరీ మకరంగ ద్వారా భ్రమరాన్ ప్రణయతి ఏం తిష్యాన్ ప్రణయతి ఒక గురువుకి నిజమైన శిష్యులైతే నిజమైన అండర్లైన్ నిజమైన శిష్యులైతే అందులో ఉండేటువంటి మకరందం ఏదైతే ఉందో మకరందం ఏంటి సారం ఏ సారం అది ఈ ఉపదేశము సారం కాబట్టి తుమ్మెదలు ఎలాగైతే ఆ తేనెను గ్రోలి తృప్తి చెందుతూ ఉన్నాయో నిజ శిష్యులు ఎవరైతే ఉండారో వాళ్ళు అందులో ఉండేటువంటి మకరందాన్ని గ్రోలి ఆనందపడుతూ ఉంటారు గనక తస్మాత్ మంజరీ సామ్యం ప్రకరణశోపన్నం ఏవా తస్మాత్ మంజరి సామ్యం సామ్యం దీని యొక్క పోలిక మంజరి అనేటువంటి పోలిక పూలగుత్తి అనేటువంటి పోలిక భజ గోవిందానికి చెప్పడంలో ఉద్దేశం ఏంటి తస్మాత్ ఈ కారణం చేత నువ్వు కేవలం విన్నావా ప్రశాంతంగా ఉంటావు ఈ వారం రోజులు అయిన ప్రశాంతంగా ఉంటుంది ఓహో ఇది ఇంతేలే అది అంతేలేని ఆ విధంగా జీవిస్తే దాన్ని అనుభవిస్తే యథా భ్రమరాన్ ప్రణయతి తొమ్మిదల ఏ విధంగా అయితే మకరందాన్ని తేనెలు జురుకుని ఆనందిస్తూ ఉన్నాయో అదే విధంగా శిష్యాన్ ప్రణయతి కాబట్టి తృప్తి చెందుతూ ఉంటారు తస్మాత్ ఈ కారణం చేత మంజరి సామ్యం ఈ మంజరి పూలగుత్తి అనేటువంటి పోలిక ప్రకరణ సోపన్నం ఏవా ప్రకరణస్య ఉపపన్నం ఏవా దీనికి సరిపోయింది క్లియర్ కాబట్టి మొట్టమొదటి చూచినప్పుడు కలిగేటువంటి ఆనందం తర్వాత అనుభవించడంలో కలిగేటువంటి ఆనందం అందువల్ల భజుగోవింద శ్లోకాల్లో తమాష ఏంటంటే ఇప్పుడు ఆత్మబోధం ఉందనుకోండి అద్భుతంగా ఉంటుంది తపో క్షీణ పాపానా శాంతా విరాగిణం ముముక్షూణ్ అపేక్ష్యోయమ్ ఆత్మబోధో విధీయ సాధనేభ్యోహి సాక్షాయి సాధనం పాకశ్వం వినా మోక్షో నేని మనం చెప్పుకుంటూ పోతాం ఆనందంగా ఉంటది పాడలేము కనుక మొదట దీంట్లో ఓ సంగీతం సంగీతం ఎప్పుడు కూడా హృదయాన్ని వెంటనే పట్టుకుంటుంది ఎందుకంటే ఒకటి ఆ మధురం రెండోది ఆలోచన అమృతం సంగీతంచ సాహిత్యంచ సరస్వత్యా స్థనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచన అమృతం ఆ తల్లికి మనం ఎట్లాగైతే తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటాము తల్లి దగ్గర పాలు ఎట్లాగైతే తీసుకుంటూ ఉన్నాము ఒక్కోసారి ఇక్కడ పాలు ఒక్కోసారి ఈ పకు పాలు తల్లి ఇస్తూ ఉంటదు అట్లాగే ఆ మహా శారదామాత మనకు ఒకవైపు నుంచి సాహిత్యం అనేటువంటి క్షీరాన్ని ఒకవైపు నుంచి సంగీతం అనేటువంటి క్షీరాన్ని అందువల్ల స్థనద్వయం సరస్వతాహ స్థనద్వయం స్థనద్వయం ఆమెకు రెండు స్థానములు ఏమిటో తెలుసా ఒకటి సాహిత్యం ఒకటి సంగీతం ఏక మా మధురం అన్యద ఆలోచన అమృతం ఒకటేమో వినగానే ఆనందం రెండవదేమో ఆలోచిస్తే ఆనందం ఇప్పుడు సంగీతం ఉందనుకోండి సంగీతానికి ఇప్పుడు కొన్ని కొన్ని హిందీ పాటలు ఉంటాయి అనుకోండి ఆ హిందీ పాటలు పాడుతుంటే మనం ఆనందంగా ఉంటాం ఉర్దూ పాటలు పాడుతుంటే ఆనందంగా ఉంటాం అది మ్యూజిక్ అంతే అంతకని దాని భావం మనల్ని అడిగారు అనుకోండి తర్వాత చెప్తానంటా ఎందుకంటే మనకేం తెలియదు అది తెలియకపోయినా పర్వాలేదు ఏక మా మధురం ఆలోచనా ఆలోచనామృతం కానీ విషయం ఉంది సాహిత్యం అది మనం ఎంత ఆలోచిస్తూ అంత ఆనందం ఈ రెండు కూడా కానీ భజగోవిందంలో రెండు ఉండయి తమాషాది అద్భుతమైనటువంటి సాహిత్యం వేదాంత సాహిత్యం అంతా మీకు దొర్లుతుంది ఇక్కడ అట్ ద సేమ్ టైం హాయిగా ఆనందంగా వినడానికి సంగీతరూపకంగా ఉంటుంది కర్ణం గతం సుష్యర్ణయేవా కుషయ్యర్ణయేవా సంగీతక సైకత సంగీతకం రీత్యా ఆనందయ్యంతరనుప్రవిశ్యా ఆనందయతి అంత అనుప్రవిశ్యా సూక్తి కలోదేవ సదాసు ఒక అద్భుతమైన శ్లోకం ఇది శివలీలార్ణవం అనేటువంటి గ్రంథంలో అది శివలీలార్ణవం విన్నారా లేదా మీరు తెలియదు ఇది ఒక అందమైన స్తోత్రం శివుడి మీద దాంట్లో ఈ శ్లోకం ఎట్లాంటిదంటే కర్ణం గతం సంగీతకం సైకత వారి రీత్యా ఇప్పుడు సంగీతం ఎట్లాంటిదంటే భజకు దానికి చాలా వెరీ ఇంపార్టెంట్ మంచి శ్లోకం జ్ఞాపకచ్చు కర్ణం గతం ఇప్పుడు నేను పాడుతున్నాననుకోండి ఏదన్నా అది ఎక్కడ పడుతుంది వచ్చి ముక్కులో కాదు కదా చెవిలో అనుకోండి అది చెవిలో పడుతుంది కర్ణం గతం ఆ చెవిలో పడినటువంటి సంగీతం ఏదైతే ఉందో అది ఎక్కడ అసలు ఇంకిపోయేది సుష్యతి ఇంకిపోతా ఉంది ఎక్కడ కర్ణయేవా అదే అద్భుతమైన శ్లోకం కర్ణ కర్ణం గతం సుష్యతి కర్ణయేవ సంగీతకం అద సంగీతం ఏదైతే ఉందో అది చెవిల్లో వచ్చి పడుతుంది చెవిల్లో వచ్చి పడిన తర్వాత ఎక్కడికో మళ్ళీ ఇక్కడి నుంచి పోయి ఎక్కడికో కాదు ఇక్కడే ఇంకిపోతుంది ఇంకిపోతుంది ఎక్కడా చెవిలోనే అందువల్ల మనం అంటూ అక్కడ ఆ రోజు విన్నానండి ఆ ఉపన్యాసం విన్నాను లేదా సంగీతం విన్నాను ఆ పాట విన్నాను ఇంకా నా చెవిలో మార్మోగతనే ఇది ఎందుకు వద్దు సార్ ఎక్కడికి పోదు అక్కడే ఇంకిపోయింది అది తమాషా అక్కడే ఇంకిపోయింది కర్ణం గతం సుషతి కర్ణ ఏవా సంగీతకం ఎట్లాగంటే సైకత వారి రీత్యా సైకత ఇసుక తిన్నెల మీద సీదా బ్యూటీ శివలేలా సైకత ఇసుక తిన్నెల మీద వారి నీళ్లు ఏ విధంగా అయితే పడతాయో అది బ్యూటీ ఇప్పుడు నీళ్లు పడ్డాయి అనుకోండి వర్షం పడింది అనుకోండి కొద్దిగా కొన్ని జలు పడ్డాయి అది ఇసుక ఉండేటువంటి చోట పడింది అనుకోండి ఇసుక తినేళ్ల మీద పడింది అక్కడే పోక్కడే ఇంకిపోతుంది తపర్చండి అక్కడే ఇంకిపోవద్ది కాబట్టి సైకత వారి రీత్యా వారి ఆ జలం ఏదైతే ఉందో నీరు అది దీని మీద పడిన తర్వాత అక్కడే ఇంకిపోతా ఉందో సంగీతకం ఈ సంగీతం ఏదైతే ఉందో శ్రావ్యమైనటువంటి సంగీతం ఏదైతే ఉందో కర్ణం గతం సుష్యతి కర్ణయ ఏవ కాబట్టి ఇసుక తెన్నెల మీద పడినటువంటి నీరు ఆ జల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇసుకలోనే ఇంకిపోయినట్టుగా చెవిలో ప్రవేశించినటువంటి సంగీతం మధురమైనటువంటి సంగీతం చెవిలోనే ఇంకిపోతా ఉంది ఇంకా తమాషండి తర్వాత ఆనందయ్యంతరను ప్రవేశ శివుణ్ణి ప్రార్థించడం ఇది ఆనందయతి అంత అనుప్రవిశక్తి స్తోత్రం సూక్తి అంటే స్తోత్రం ఇక్కడ సూక్తి కల్లో దేవ సదాసు దేవా హే మహాదేవా హే పరమేశ్వర హే నీలకంఠ సూక్తి నీ స్తోత్రం ఏదైతే ఉందో తమస్ అండి నీ స్తోత్రం కలవు ఈ కలియుగంలో అది ఏం చేస్తూ ఉందో తెలుసా అంతహ అనువిశ్య అది లోపల అంత హృదయంలోకి లోపల చొచ్చుకొని పోయి ఆనందయతి ఆనందయత్యంత అనుప్రవిశ్య కాబట్టి ఆనందయతి అంతహ అనుప్రవిశ్య అంత అనుప్రవిశ్య లో నా లోకి ప్రవేశించి ఆనందయతి ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ కలియుగంలో నీ స్తోత్రం ఏదైతే ఉందో సూక్తిహి కలౌ దేవా హే మహాదేవా పరమేశ్వర నీ యొక్క స్తోత్రం ఈ కలియుగంలో ఎంత ఆనందాన్ని ఇస్తా ఉంది అంతహ అనుప్రవిశ్య హృదయ గుహంలోకి వెళ్ళి దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తా ఉంది సదా సుగంధా ఇది వెరీ ఇంపార్టెంట్ సదా సుగంధా దివ్యమైన కమ్మని వాసన సద్వాసన సో ఈ శ్లోకం మొత్తం ఏంటి తెలుసా సంగీతం అనేటువంటిది ఒక ఇసుక తినెల మీద ఎట్లాగైతే నీళ్లు పడితే జల్లుబడితే అక్కడే ఇంకిపోతా ఉందో ఆ విధంగా చెవిలో ఇంకిపోద్ది ఇది సంగీతం భావం ఏదైతే ఉందో ఇది ఆ స్తోత్రం యొక్క భావం వినగానే చెవిలో ఇంకిపోద్ది మళ్లీ మళ్లీ వినాలి భజభోదో అనిపిస్తూ ఉంటుంది శ్రవణం చేశామనుకోండి ఆ విషయం అంతా కూడా ఉంటుంది మళ్లీ మళ్లీ వినాలనిపోద్ది ఏదైతే సారం ఉందో ఇది లోపలికి దిగుతుంది ఇంకిపోతూ ఉంది కదో లోపలికి దిగుతుంది కాబట్టి అది దిగడం వల్లనే ప్లీజ్ అది దిగరం వల్లనే ఆనందయతి ఆనందం కలుగుతూ ఉంది ఎందుకు ఆనందం కలుగుతా ఉంది నీకు సదా సుగంధ మీరు ఎప్పుడన్నా చూడండి సైకత శ్రేణుల మీద జల్లులు పడితే కొద్దిగా జల్లులు పడ్డప్పుడు మట్టి వాసన వస్తూ చా ఎట్లా ఉంటుంది కమ్మని వాసన లక్షలు పెట్టినా కొనలేము దాన్ని నేనైతే నిజంగా ఇక్కడ కూడాను మనకు వర్షం పడ్డప్పుడు బయట వచ్చేస్తాను నేను బయటకు వచ్చా అంటుంటాను ఎందుకంటే అది అంత అది మృద్వాసన అది మృద్వాసన ఇది హృద్వాసన సదాసు భగవాన్ ఎందుకంటే తెలుసా ఇది హృద్వాసన ఎందుకని అంటున్నానంటే ఇది నీకు సంబంధించిన వాసన సార్ అయ్యా తమరిది ఆ మృద్వాసన మట్టి మట్టి నుంచు వచ్చేటువంటి వాసనే ఎంత కమ్మగా ఉంటే మాధవుడి నుంచి వచ్చేటువంటి వాసన ఎట్లా ఉంటది ఎందుకు తెలుసా నాది హృద్వాసన నువ్వెక్కడుండవు నీ అడ్రస్ ఎక్కడ ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున తిష్టది హృదయ దేశే అర్జున తిష్టది నీ హృదయంలో ఉన్నానయ్య అని చెప్పాడు అందువల్ల నువ్వు హృదయంలో ఉండడం నీకు సంబంధించిన జ్ఞానం ఆ సారమంతా నా హృదయంలో దిగిపోయింది కాదు ఇప్పుడు సదా ఎల్లప్పుడూ అదే వాసన వస్తుంది ఒక్క క్షణం మృద్వాసన వస్తేనే కమ్మగా మట్టి నుంచి వాసన వస్తేనంత ఆనందంగా ఉంటే నీ భజగోవింద స్తోత్రం నా చెవుల్లో పడి ఆ శ్రవణం వల్ల ఆ చెవుల్లోనే ఇంకిపోయి ఉండదు అది దాని రసం నా హృదయంలోకి దిగి ఆనందయతి అంత అనుప్రవిశ్య స్తోత్రం సూక్తి సదా సుగంధ కాబట్టి లోపలికి దిగిపోయింది కనుక ఇప్పుడు చక్కగా ఆ సువాసనలు వ్యధచలబడుతూ ఉంటాయి సద్వాసన భగవద్వాసన హృద్వాసన ఈ ఆనందములో నందతి నందతి నందేవ తర్వాత వస్తా శ్లోకాలు ఎప్పుడు ఆనందం ఇది భక్తుడి కలుగుతా ఇది భజ గోవిందం వల్ల కలగతుంది తస్మాత్ మంజరీ సామ్యం ప్రకరణ ఉపపన్న ఇంత అందమైనటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతా ఉంది హే భగవాన్ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి ంకరణి అది అక్కడ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్కృంకరణి అది అక్కడ అంటే వ్యాకరణ సూత్రాలు అవసరం లేదు ఇది ఒక వ్యాఖ్యానం చూడు ఆ మాట శంకరాచార్య వారు శాస్త్రమే ప్రాణంగా కలిగిన వ్యక్తి వ్యాకరణం లేకపోతే హౌ కెన్ యూ అండర్స్టాండ్ దిస్ శాస్త్ర నువ్వు శాస్త్రాన్ని అర్థం చేసుకున్నట్టు నీకు వ్యాకరణం అవసరం లేదా గ్రామర్ లేకుండా ఎట్లా అర్థం చేసుకునేది చెప్పండి వ్యాకరణే హి పదాది విభాగశహేదో జ్ఞాయంతే ఋగ్వేదాదయోహో జ్ఞాయంతే వ్యాకరణే హి పదాది విభాగశహ భగవంతుడు జ్ఞాన రూపంలో ఉన్నాడు మోక్షం జ్ఞాన రూపంలో ఉంది నీకు జ్ఞానం కలగాలి అందువల్ల ప్రమాణం ప్రమాకరణం ప్రమాణం ఇదంతా మీరు తెలుసుకుని కాబట్టి ఈ ప్రమాణం అందాలంటే శాస్త్రం నీకు ఇవ్వాలి శాస్త్రం ఎట్లా ఇస్తాం పదాది విభాగశ ఇప్పుడు వేదం చెప్తూ ఉన్నాం ఉపనిషత్తు చెప్తూ ఉన్నాం ఆ ఉపనిషత్తులేంటి మంత్రాలు మంత్రాలేంటి ఒక్కొక్క పదం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు ఆ సత్యం ఏమిటో జ్ఞానం ఏమిటో దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఎట్లా విశ్లేషించుకుంటూ పోతున్నాం కాబట్టి పదాది విభాగశ ఒక్కొక్క పదాన్ని విశ్లేషించుకోవడంలోనే ఋగ్వేదాదయోహో కాబట్టి వేదంలో ఉండేటువంటి జ్ఞానాన్నంతా ఈ పద క్రమంలో మనం విశ్లేషించుకుంటూ అర్థం చేసుకోవాలి అంటే వ్యాకరణం ఉండాలి సార్ వితౌట్ గ్రామర్ హౌ కెన్ యూ అండర్స్టాండ్ కానీ మోక్షాన్ని పొందడానికి జ్ఞానమే ప్రధానం జ్ఞానం శాస్త్రం ఇస్తూ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఏ జ్ఞానం అవసరం లేదు వ్యాకరణం తప్ప ఇటువంటి వ్యాకరణమే నహి నహి రక్షతి అని అంటూ మిగతా శాస్త్రాలు ఏంటంటే ఎప్పుడు వ్యాకరణం వద్దని కాదు దాని అర్థం బాగా అర్థం చేసుకోండి చాలా మంది ఇట్లా చెప్తూ ఉంటారు వ్యాకరణ సూత్రాలు అవసరం లేదన్నాడు శంకరా అసలు భజగోవింద శ్లోకాలే వ్యాకరణంలో రుండాయి సార్ చందోబద్ధంగా ఉన్నాయి కాబట్టి వ్యాకరణాన్ని ఎట్లా కాదంటాడు వ్యాకరణాన్ని కాదనడం లేదు నువ్వు శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి వ్యాకరణమే కానీ వ్యాకరణం నీకు ముక్తిప్రదం కాదు అదే వ్యాకరణం వల్ల మోక్షం రాదు ఎప్పుడు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుక్ంకరే ఇప్పుడు నువ్వు చేసే పని ఏంటి డుక్నే డుక్నే డు కరణే బాగుంది దాతపాఠం దీనివల్ల ఎనభై సంవత్సరాలు వచ్చిన వాడు ఈ పని చేస్తున్నావే సంప్రాప్తే సన్నిహితే కాలే ఇంక పొయ్యేటువంటి కాలంలో నహినయ రక్షతే ఈ డుక్ంకరణే పొయ్యే కాలం ఏదో చెప్పండి ఆ పాయింట్ టైం ఏది ఇప్పుడు అర్థమైందే అతను అడ్రస్ చేసింది కాదని అతను మిస్ దొరికాడు సాకు ప్రిటెక్స్ట్ అంతే అతను ఆధారం తీసుకుని చెప్పడమే ఎందుకని సంప్రాప్తే సన్నిహితే కాలే అని ఎప్పుడైతే అన్నాడో సన్నిహితే కాలే సంప్రాప్తే సతి అన్నప్పుడు అది ఎప్పుడు ఎప్పుడైనా కావచ్చు వయసుతో సంబంధమా నో లింగభేదం ఉందే నో ఎందుకని తొంభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు తొమ్మిది సంవత్సరాల బిడ్డలు చచ్చిపోతున్నారు పంతొమ్మిది సంవత్సరాల బిడ్డలు చచ్చిపోతున్నారు చూస్తూనే ఉన్నాం దీనికి వయసుకు సంబంధం లేదు ధనానికి సంబంధం లేదు పేరు ప్రతిష్టలకు సంబంధం లేదు ఆరోగ్యానికి కూడా సంబంధం లేదు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు పోతున్నారు అనారోగ్యంగా ఉండేవాళ్ళు అలాగే ఉంటున్నారు ఇతరులు నేర్పించడానికి దీన్ని బట్టి చూస్తే మనకు ఏమనిపిస్తుంది చావు అనేటువంటిది వీటి దేని మీద కూడా ఆధారపడే లేదు ఎప్పుడైనా రావచ్చు ఎవరికి జన్మనెత్తిన ప్రతి ఒక్కడికి జన్మనెత్తిన ప్రతి ఒక్కడికి మరణం ఎప్పుడైతే ఉందో అది ఎప్పుడైనా రావచ్చో జన్మించిన ప్రతి వ్యక్తికి భజగోవిందం అవసరమై ఉంది నేను రక్షించేది ఎవరయ్యా రక్షించేది ఎవరు ఇప్పుడు అందుకని సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నయ్య రక్షత అదే అక్కడ ఇప్పుడు యముడు వచ్చాడు అనుకోండి ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈయన డుక్రంకరణే అప్పుడు అన ఉన్నండి సార్ డుక్రంకరణి వినిపిస్తాను అనడా యముడంటాడు అసలు నాకు అది మొదలెడతారు నువ్వు పుట్టక ముందే తెలుసు నువ్వు రాపోదావురా వీటి కోసం మనం సంగీతం నేను సంగీతం సంగీతం ఏ యముడొచ్చాడు అనుకో ఏమా ఒక్క పాట పాడినా అక్కడే పోయి పాడుకుంటావురా ఎందుకో తెలుసా పాట పాడడానికి నోరు పెగలదు సార్ సంప్రాప్తే సన్నిహితే కాలే ఓ సంగీత విద్వాన్ సంప్రాప్తే సన్నిహితే కాలే నువ్వు ఎంత విద్వాంసుమైనా నోరు పెగలదు పాట రాదు నువ్వు మహానృత్యం చేయగలిగిన కాళ్ళు చేతులు కదలవు కంప్యూటర్ నేర్చుకుంటా అబ్బా నేర్చుకో సంప్రాప్తే సన్నిహితే కాలే కంప్యూటర్ కుదరదు సార్ ఎందుకో తెలుసు మనసే పని చేయదు సార్ అది సార్ సన్నిహితే ఖాళీ మనసు పనిచేస్తే కదా కంప్యూటర్లో అసలు ఇన్పుట్టే లేదు అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది సంప్రాప్తే సన్నిహితే ఖాళీ నహి నహి రక్షిత ఇవన్నీ రక్షిస్తాయనుకునేవాడిని హే మూఢమతే ఇట్ అని సంబోధిస్తున్నారు కారణం ఎందుకని జీవితం ఇంత ప్రమాదంలో పడిపోయి ఉంటే కూడా ఆడుతా ఉండవే ఇంత జ్ఞానం ఇక్కడ ఉండి ఇంత జ్ఞానం అందుతూ ఉంటే కూడాను తల ఏదో తోకేదో తెలియకుండా జీవితం ఏమిటో అర్థం కాకుండా ఎంతసేపటికి భగవంతుడు తప్ప అన్ని కావాలి ఎక్కడ నహి నహి రక్షతి డుక్రం కరణి అయితే నాకు కనువిప్పుగా ఉంది ఏం చేయమంటారు భజ గోవిందం భజ గోవిందం చూడండి ఇప్పుడు చెప్పాల్సి తమాషా ఏంటంటే ఇంత వయ వ్యాకరణం అదంతా చదువుకున్న తర్వాత ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది చూడండి తమాషా చూసారు ఆ పండితుడికి వైయాకరుణికి భజగోవిందం అని చెప్పాల్సి వచ్చింది ఎందుకో తెలుసా ఎవరికి చెప్పాలి అన్నం తినేది ఎవరికి తో ఎవరింకా తినలేదు అంతేనా చేయగడిగేవాడు తిన ఎవడో చేయగడుకుని వచ్చాను పోండి సార్ పోండి చేయండి సార్ ఇది మళ్ళీ లిప్సింపతి ఇది వాడంటే చేతి గడుగుతున్నాను కదా నీకు అర్థమవుతుంది కదా కాబట్టి అన్నం తినమని ఎవరికి చెప్తామంటే ఎవడు తినడం లేదు అందుకని గోవిందుని భజించని చెప్పేది ఎవడికి అంటే ఎప్పుడూ ఆ ధ్యానంలో ఉండేవాడికి కాదు ఎవడైతే ఆ భాగ్యానికి నోచుకోలేదో వాడికి గోవిందం భు భజ సేవాజించడం అంటే భగవంతుడిని సేవించడం ఏ విధంగా అర్థం అంతే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ ప్రహ్లాదు చెప్పాడో ఈ తొమ్మిది లక్షణాల్లో ఈ భక్తి మార్గాలు ఏదైనా చేసుకో అది సేవ వస్తుంది అది భజ భజ సేవాం కాబట్టి భగవంతుడికి నవ విధ భక్తులు ఏవైతే మనం చేస్తూ ఈ భక్తి తొమ్మిది రకాలైనటువంటి భక్తి ఇదంతా కూడా సేవ ఏదో ఒక సేవ గోవిందం భజ గోవిందం భజ ఎందుకో తెలుసా జ్ఞాన రూపంలో ఉండాడు అందువల్ల కేశవం భజ అనత్ గోవిందం భజ ఎందుకంటే ఆచార్యుల వారు శంకరాచార్యుల వారు చిన్న విషయం కానిదే గోవిందం భజ ఎవరు గోవిందుని భజించు ఎందుకని గోభి వేదాంత వాక్యై ఏవా వింద్యతే లభ్యతే ఇది గోవింద గోవిందులంటే ఎవరో తెలుసా గోపి వాణిభి గో అంటే వాక్కులచే వింద అంటే పొందబడేవాడు గోవింద కాబట్టి కేవలం శబ్దం ద్వారా అందేవాడు మీకు అది గోవింద శబ్దం కాబట్టి గోబిహి వణిభిహి వేత్త అట్లా నువ్వు తెలుసుకోవాలి భగవంతుడిని ఎందుకని భగవంతుడు మోక్ష రూపుడే కనుక మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక జ్ఞానం శబ్ద రూపంలో ఉంది ప్రమాణం గనక కాబట్టి గోభిహి వేదాంత వాక్యేహి కాబట్టి ఆ వాక్కులేంటి వేదాంత వాక్యులు అంటే అహం బ్రహ్మాస్మి తత్వమసి అన్ని ఇప్పుడు మనం తైత్రేయం చూచాం చూశారా అదంతా కూడాను కాబట్టి ఆ యొక్క వాక్యాల ద్వారా ఏ పరమేశ్వరుడితే నీకు తెలియబడుతూ ఉండాడో అతడు గోవిందుడు దాని చేత లభ్యతే ఇది వింద్యతే లభ్యతే ఇది గోవిందహ అందువల్ల ఆచార్యుల వారు బోధించడం గనక గోవిందనామాన్ని ఎందుకు ఇక్కడ అన్నాడు అని అంటే గోవిందనామంలో కేవలం జ్ఞానపూరితమైనటువంటిది జ్ఞానం ద్వారానే తెలియబడేటువంటి వాడు గనక గోవిందహ విష్ణు శాస్త్ర నామంలో రెండు చోట్ల వస్తాయి గోవింద రెండు చోట్లొస్తుంది ఒక నూట యాభై నామాలు దాటిన తర్వాత ఫస్ట్ వస్తుంది ఐదు వందల యాభై నామాలు దాటిన తర్వాత తర్వాత వస్తుంది ఐదు వందల ఇరవై దాటిన తర్వాత మహీశ్వాసో మహీభర్త శ్రీనివాస సతంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవి దంపతి గోవిందహ మహావరాహో గోవిందో సుషేణ కనకంగది అక్కడ మళ్ళీ ఐదు వందల నామాలు దాటిన తర్వాత కాబట్టి గోవిందహ గోవిందహ ఒక్కసారి అనొచ్చు రెండు సార్లు అందుకనే ఇప్పటికి కూడా అదే సంప్రదాయం నడుస్తా ఉంది మీరు బా అక్కడికి వెళ్ళారనుకోండి గోవింద అన్నారు గోవిందోవింద తిండి తినేటప్పుడు కూడాను భోజనకాలం మధ్య గోవింద గో కానీ తమాషండి తెలుసా అప్పయ్యాడు గోవిందో ఇది ఇది ఎందుకో తెలుసా గోవిందా హే భగవాన్ ఇది మొదట ప్రార్థన ఫలితం ఏంటో తెలుసా అక్కడే సాధ్యం అక్కడే సాధన అక్కడే గోవింద భగవంతుని పిలవడం గోవింద ఎక్కడా ఉండేది భగవంతుడు హృదయం అందుకని కళ్ళు మూసేస్తారు ఎప్పుడు కూడా కళ్ళు తెరిచి గోవిందాను పిలుస్తారు కళ్ళు మూసి గోవిందాన్ని ఆనందిస్తారు నువ్వు కళ్ళు తెరిచి గనక ఏ సత్యం వైపు ఇప్పుడు తెరిచున్నావు అసత్యం వైపు డుక్ కృంకరణే ఇది వైపు గనక కళ్ళు తెరిచి గోవిందాన్ని పిలిచావా ఆ తర్వాత కళ్ళు మూసిన భగవంతుడే ఉంటాడు గోవిందనామస్మరణ గోవింద గోవింద భోజనకాలం మధ్య ఎందుకో తెలుసా ఇది కూడా అదే ఎందుకు గోవింద రెండుసార్లు తెలుసా గోవింద ఏ బల్లిబడిందో అదవుడికి తెలుసా ఏదో తెచ్చి పెడతారు తెచ్చేటప్పుడు వేడిగా ఉంటుంది ఆ తర్వాత ఎంత వాడిందో వెనక ఏమేమి వాడిందో ఇక్కడేమో వేడి అక్కడ ఏమేమి వాడింది ఇది అర్థం కాకపోతే బ్రతకు ఓడింది అందువల్ల అందువల్ల గోవిందా గోవిందా అది బాగానే ఉన్నా తినేటప్పుడు దారి దెప్పి గనక విండి పైపులోకి వెళితే కొద్ది వెళ్ళిన గోవింద అందువల్ల గోవింద గోంద భగవంతుడు గోవింద గోవింద భాష్యములో గోవిందు అంతర్యంలో గోవిందుడే అందువల్ల విష్ణు సహస్రనామలో గోవింద గోవిందే రెండు సార్లు అనడంలో ఉద్దేశం అది కాబట్టి భద్య గోవిందం కనివయ్యా మిస్టర్ డుక్రంకరణే ఇవన్నీ ఉపయోగించ ఉపయోగం లేదు ఇవన్నీ నై నహిరక్షిత డుక్రంకరణే కానీ ఏంటంటే ఈ కాకరకాయ అండ్ కీకరకాయ ఉంటుంది చూసారా తెలుసు కదా మీకు అది చదవకముందు కాకరకాయ చదివిన తర్వాత అది ఎందుకంటే వాడికి ఏం రాదు గనక ఐదో తరగతి వాడిని ఏం అంటే కాకరకాయ అంటాడు ఈయన బియ్య అయిన తర్వాత హాయ్ అది స్వామిజీ మీరు బచ్చిక్క చెప్తారా స్వామిజీ అంటే వాళ్ళ ఏదో చెప్తా నువ్వు చెప్పేది మాత్రమే కాదు కానీ నేనేదో చెప్తాను పచ్చి గోవిందోడు తమాషా ఎందుకంటే చదవకముందు కాకరకే చదివారు కేకరికి చిన్న బిడ్డలకి చిన్న బిడ్డలకి ఎందుకో తెలుసా మీకు వస్తుంది పునరపి జననం పునరపి మరణం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గర్భంలో ఉండేటువంటి బాధ కానీ పిల్లలు పుడతారు చూచారా ఆ గర్భంలో అనుభవించి బాధతో పుడతాడు గనక చిన్నపిల్లవాడికి భగవంతుడి మీదనే ఉంటుంది ధ్యాస భగవంతుడి మీదనే ఉంటుంది వాడికి ధ్యాస అందుకని చూడండి ఒక ఒక రవణ మహర్షి గనక మనం చూస్తే ఆయన కళ్ళు ఎట్లుంటాయో చిన్న బిడ్డ ఉయ్యాల్లో పడుకోవాలంటే ఆయన వాడి కళ్ళు కూడా అట్లాగే ఉంటాయి అదే ప్రసన్నంగా ఉంటాయి ఎందుకో తెలుసా వాడికి తెలుసు ఆ టైంలో ఇంకా కొద్ది మనల్ని గుర్తిస్తూ ఉంటాడు చూసారా అక్కడ చెడిపోతుంది ఎందుకని మనల్ని గుర్తిస్తాడు కనుక మీరు అందువల్ల మీరు చూడండి అడు పోయి పిల్లవాడి దగ్గర పోయి మనవాళ్ళు నాయనా నానా అను అను అను కానీ మీరు ఒక ఇది మన సంప్రదాయంలో ఉంది చాలా లోతైన విషయం మీకు ఎప్పుడైనా చెప్పాను లేదా నా తెలియదు చిన్న బిడ్డ ఏమంటాడు తెలుసా మీరు చూడండి వాడు ఏం పలుకుతాడు ఎక్కడైనా నేను ఉమ్మొచ్చి మనం వాళ్ళ రే అక్కాను వాడు ఉమ్మొచ్చి ఉమ్మొచ్చి ఒక్కోసారి తల్లిదండ్రులు ఉండాలి అది పట్టుకొని వాళ్ళు కూడా ఉమ్మచ్చి వాళ్ళ పిల్ల ఉమ్మచ్చి వీడు ఉమ్మచ్చి ఆ ఉమ్మచ్చి ఏం తెలుసా ఉమా శివులు ఉమ్మచ్చి ఉమా శివులు ఆహా ఉమాహేశ్వరులు ఉమ్మచ్చి అంటే అది కాబట్టి ఉమా శివులు చిన్నప్పుడు మా నాన్నమ్మ చెబుతుండేది ఇవన్నీ చూడండి ఇది ఇప్పుడు ఇక్కడికి పనికి వచ్చింది ఆమెం పెద్దగా చదువుకోవాలి ఉమ్మచ్చి ఉమ్మచ్చి అంటే ఆవిడ చెప్తున్నా నేను ఉమాశివులు ఉమాశివులు ఉమా వాడికంట కేవలం చూసారా ఎనభై దాటిన తర్వాత డుక్కుంకరణ వాడికి చెప్పాల్సి భజ గోవిందం చిన్న బిడ్డ కొండలే ఉమ్మచ్చి ఉమ్మచ్చి ఉమాశివులు ఉమాశివులు పార్వతీ పరమేశ్వరులు వాళ్ళే తల్లిదండ్రులు వీళ్ళు కాదు వీళ్ళు వచ్చి నానాను వాడు ఉమ్మొచ్చి అమ్మొచ్చి అమ్మాన ఉమ్మొచ్చి ఎందుకని నువ్వు ఈ జన్మలో అమ్మ పోయిన జన్మలో ఇంకొకరు నువ్వు ఈ జన్మలో నాన్న కొట్టడానికి ఇంతకు ముందు ఇంకోటి కొట్టే అందరూ కొట్టేవాళ్ళు ఏడిపించేవాళ్ళే సుఖపెట్టేవాళ్ళు ఎవరు కాబట్టి మా అమ్మ నాన్నలు మీరు కాదు ఉమ్మొచ్చి ఉమా శివులు మనం ఇంకా వాడిని ఏడిపిస్తుంటావు వాడి కొద్ది నాలెడ్జ్ వస్తూ ఉంటుంది అప్పుడు కొద్దిగా కొద్దిగా ఆ టైంలో ఇంకొక మాట్లాడాడు నేను అట్లనే బాకు అన్న అను వాడు తా తా అంటుంటే ముసలా నిన్న బెడ్రా నిన్ను కాదు పిలిచేది వాడు నిన్ను కాదు సార్ వాడు పిలిచేది అక్క అంట్రా అన్నంటి తప్పు తా తప్పు ఉమ్మచ్చి తా తప్పు ఉమ్మచ్చి అది సార్ విషయం అది విషయం అర్థమవుతుంది మనం ఎంత చెప్పి అక్కాను అన్నాను మావానంటే మావంటి వాడు ఉమ్మొచ్చి అది కాదు అందువల్ల ఆయన తా తా అంటుండే వాడు తప్పు తప్పు వాడు అంటుంటే ఆడు ఉండు సార్ తాతా అంటే నిండా వెళ్ళతాడు అయ్యాం అందం డూక్ కరణే కూడా బలకడం లేదు పిల్లవాడు ఎందుకు బలకత్తాడు చెప్పండి అందువల్ల భజ గోవిందం భజ గోవిందోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నీ రక్షుక్ర కజాభ్య పరిపాలయమార్గేణ మహీ మహీష గోబ్రామణే శుభమస్సు నిత్యం సమస్తోవ ర్షతు పర్జన్య పృథివీసాని దేశోయోవరహి బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యదే పూర్ణస్ పూర్ణమాదాయ శాంతి శా